దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో దేవుడి ఈ ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి ఆయన సమకూర్చి ఆయనను స్థుతించి గనపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు స్థుతుల స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ మరి సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి ఈ సాయంకాల సమయంలో ఈ స్కైపు ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం పరిశుద్ధరావు గారు ప్రైజరావు గారు పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిందేవా కృప కలిగిన మా ప్రభావమైన గడిచిన కాలం అంతా ప్రభావ మీ కృపలో కాచి కాపాడినందుకై స్తోత్రాలు ఇంతవరకు తండ్రి మిమ్మల్ని సజీవంగా ఉంచినందుకై మీకు స్తోత్రాలు తండ్రి సాయంత్రకాల సమయంలో మీ పాదాలు చింతకి రీతికి రావడానికి ప్రభావ మీరు చెప్పిన కృపల్స్తూ ఉన్నాను తండ్రి నేను ఇంతవరకు నా ప్రభా ఈ దినమంతా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన జరగబోయే ఆరాధనలో సహాయపడండి ఎక్కడ ముగ్గురు దేవుడు ప్రభా మధ్యలో మీరు దిగరండి పాటల ద్వారా మహింపొందండి నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన తండ్రి ప్రభావ మీరే నాయన ప్రభా మా ఆత్మీయతను సరిచేయమని ప్రార్థన చేస్తున్నా కృపలను అనుగ్రహించండి బలపరచండి నా తండ్రి నాయన ప్రభా అది అంతా మీరు నాయన ప్రభా నడిపించండి మీరే మహింపొందండి వచ్చిన మీ బిడ్డలందరినీ వంద నాలుగు రావాల్సిన వారందరినీ దృష్టిని ప్రతి ఆటంకాన్ని చల్లని నీడ తోడుగా ఉంటే చాలును ఎస్ అ నీ చల్లని నీడా తోడుగా ఉంటే చాలును ఎస్ విండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడా తోడుగా ఉంటే చాలును ఎస్ అయ్యా చల్లని నీడా తోడుగా ఉంటే చాలును ఎస్ ఎటు చూసిన వేదనా ఎటు చూసిన శోధనా ఎటు చూసిన వేద నాం ఏట చూసినా శోధన ఈ పెటూ బిటుల్లో నీกายపు చేతుల్లో ఈ పెటూ బిటుల్లో నీกายపు చేతుల్లో నీ అండా నాకు తోడుగా ఉంటే దిగులే లేదయ్య యేసయ్యా వెండి బంగార ఉన్నా లేకున్నా నీ చీడా తోడుగా ఉంటే చాలుని ఏసయ్యా నీ చల్లని నీడా తోడుగా ఉంటే చాలుని ఏసయ్యా శ్రమైనా బాధనూ హింసైన కరువైన శ్రమైన బాధనను హింసైన కరువైన నా శోధన వేలల్లో నీ తోడు చాలయ్యాం నా శోధన వేలల్లో నీ తోడు చాలయ్యాం నీ తోడు నీడా అండగా ఉంటే దిగులేదయ్యా ఏసయ్య వెండి బంగారం ఉన్నా లేకున్నా నీ చల్లని నీడా తోడుగా ఉంటే చాలుని ఎసయ్యాం నీ చల్లని నీడా తోడుగా ఉంటే చాలుని ఎసయ్యాం నా తల్లి నను మరచిన నా బారే వెళ్ళి వేసిన నన్ను తల్లి నను మరచిన నా తోడు నీ ఉన్నాం నీ ప్రేమ నాకున్నా నా తోడు నీ ఉన్నాం నీ ప్రేమ నాకున్నాం ఏ దూరమైనా భారమైనా దిగులే లేదయ్యా ఏసయ్యా వెండి బంగారము ఉన్నా లేకున్నాం నీ చల్లని నీడా తోడుగా ఉంటే చాలుని ఎసయ్యా నీ చల్లని నీడా తోడుగా ఉంటే చాలుని ఉన్నా చాలు చిన్నగా ప్రార్థన చేసి పరిశుద్ధులకు తండ్రి కృపామేడా చీవంగల దేవ మహోన్నతులకు తండ్రి మహిమా సమీపకు దేవ కృపామేడాకే స్థితి తులి స్తోత్రమైన ఈ ఘర్షణ కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టిన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినా నీకు ఎంతో బంధనాలు అర్పించుకున్న కృతజ్ఞతలు చెల్లించుకుని చిన్న సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకు ఆరోపించుకుంటున్నా ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభా మీ సన్నిధికి మేము వచ్చిన ప్రభా మాతో మాట్లాడని ప్రభా మా జీవితాలు మా హృదయాలను సరిచేయని ప్రభా మా ఆత్మ ప్రాణ శరీరంలోనైనా మీకు మేము మరోసారి అయినా మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచండి మీకు నూతనమైన ప్రభా అభిషేకం మాకు అనుగ్రహించడం ప్రార్థిష్టం మమ్మల్ని సంపూర్ణ మీద నడిపించిన అయినా మీ కృపా సింహాసాసాన్ని మరోసారి మీరు ఆశ్రయిస్తుండగా ప్రభావ మీరు మమ్మల్ని స్వీకరించండి ప్రభావ మీకు పరిశుద్ధతను నడిపించండి మీ యొక్క నూతనమైన అభిషేకం ఇచ్చేయండి మా కింద మీరు మాతో మాట్లాడండి ప్రభావ మా జీవితాల ప్రభా మీ వాక్యకు వెలుగులో ప్రభావం సరిచూసుకొని మేము ముందుకు పోలాగినా ఓ దేవ ఏ రోగంలో ఎంత భయంకరమైన కాలంలో ఉంటుండేగా ప్రభా నైనా ప్రతి దశలోనైనా మీందు విశ్వాసం కలిగి ప్రభా ఓ ప్రభా మీ నిరీక్షణ కలిగి మేము ముందుకు పోవాలని సహాయపడినైనా నా దేవా నా ప్రభా ఈ లోకం ఈ ప్రభా ఇంత భయంకరమైన స్థితులు ఉంటుంది ప్రభా ఈ లోకంలో మేము ఎట్లా జీవించాలా మేము కొడుకునైనా నైనా నా తండ్రి మీరు మాకు సహాయ కలుగు ప్రార్థిష్టం మీరు వాటి అన్నిటిని మాకు బోధించమని ప్రార్థనైనా మీ సాయి మాకు అనుగ్రహించినైనా మీరే మా నడిపించమని సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తల్లి ఆ మీన్ మన ప్రభువును రక్షకుడైనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం మీకు వందనములు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన నా తని బ్రదర్ గారికి ప్రెస్ బ్రదర్ థ్యాంక్ యూ ఈరోజు మనము అంశము దేవుని మూలంగా పుట్టినవారు ఈ లోకముని జయించేదురు కాబట్టి ఎవరు ఈ లోకాన్ని జయించే ఈ లోకాన్ని జయించేది విశ్వాసమే అని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఆ అంశం మీద మనము ఈరోజు మనము దీర్ఘంగా మనము ధ్యానిస్తాము కాబట్టి విశ్వాసము అనేది మనం బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా చూడండి మొదటి నుంచి కూడా ప్రతి దశలో కూడా విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి కూడా ఒక పునాది లాంటిది విశ్వాసం లేకుండా ఈ లోకంలో సాధారణంగా మనం ప్రకృతి సంబంధంగా అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో చాలామంది చాలా వాటి మీద నమ్మకం పెడతా ఉంటుంది రకరకాల వాటిని నమ్మకం పెడతారు వాళ్ళకి తెలిసిన స్థితిలో వాళ్ళ నమ్మకం పెడతా ఉంటారు కానీ ఎంత నమ్మకం పెట్టినా కానీ అది ఈ లోకపరమైంది చూడండి కాబట్టి నమ్మకం వేరు విశ్వాసం వేరే మనకు తెలుసు కాబట్టి ఈ లోకంలో మనుషులంతా నమ్మకంలో జీవిస్తారు కానీ విశ్వాసంలో జీవించేది కేవలం క్రైస్తవులు మాత్రమే ఎందుకంటే క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది వాళ్ళ వాళ్ళ కలిగిన విశ్వాసానికి ఒక అర్థం అనేది ఉందను అది ఈ లోకంలో మనుషులకు అనేది చాలా మందికి తెలియదు కానీ మనం వాటిని ఏ రీతిగా అర్థం చేసుకోవాలా అనేది ఫస్ట్ తర్వాత మనము ఒక విశ్వాసంలోకి మనుషులను ఎట్లా నడిపించగలగాలి అనేది కొన్ని వాక్యాలు మనము చూసుకున్నాం మొట్టమొదటిగా చూడండి ఈ లోకంలో ఈ లోకాన్ని జయించాలా అనే విశ్వా అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో మనుషులు ఆ నోబెల్ ప్రైజ్ కొడతారు ఒక గోల్డ్ మెడల్ కొడతారు ఎన్నో సాధిస్తూ ఉంటారు అన్నిటి మీద విజయం పొందురు ఎన్నో ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేటము ప్రతిదీ నోబెల్ ప్రైజ్ ఇంకా రకరకాలుగా ఎన్నో విజయాలు సాధిస్తూ మనుషులు ఎన్ని సాధించినా కాని మనిషి మనిషిని మీద విజయం పొందలేకపోతున్నాడు ఈ రోజు కూడా ఒక మనిషి ఒక మనిషి మీద విజయం పొందాలనే ఆ విధానమే మనిషికి తెలియదు నన్ను నేను జయించుకోవాలా అనే విషయం కూడా తెలియదు కాబట్టి మనిషి జీవితం ఎట్లా ఉండదంటే ఈ లోకంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నాము జీవించినంత కాలము మంచిగా జీవించాలా ఎవరికి హాని పెట్టద్దు ఇట్ ఇట్లా ఈ రీతిగా మంచిగా జీవించాలనేది ఒక ఈ లోకపరమైన మర్యాద అన్నట్టు కానీ ఏది ఏది మనుషులకు ప్రయోజనం కలిగిస్తుంది అనేది ఈరోజు కూడా మనుషులకు తెలియదు కాబట్టి కేవలం క్రైస్తవ జీవితంలోనే విశ్వాసంలోనే మనం అన్నిటి మీద విజయం పొందగలం అన్నిటి మీద కొన్ని కాదు ప్రతి దాని మీద విజయం పొందగలం అన కేవలం విశ్వాసం ద్వారా కాబట్టి ఆ విశ్వాసము చూడండి విశ్వాసం ద్వారా విజయం పొందాలంటే ఆ విశ్వాసం ఎంత బలమైంది ఉండాలా అనేది మనము ఈరోజు మనం కొంచెం దీర్ఘంగా మనము ధ్యానిస్తాం చూడండి మనిషి ఈ లోకంలో ఎన్నో సాధించవచ్చు ఎన్నో చదువులు చదవచ్చు గొప్ప గొప్ప చదువులు చదవచ్చు కానీ అన్నిటి మీద మంచి అన్ని కూడా ఈ లోకంలో అవసరమే కానీ చూడండి ఈ లోకంలో మన చాలా మంది ఎగ్జామ్స్ మనం కొంత మనం చూసినప్పుడు ఈ లోకంలో చాలా మంది ఆ రాజులు ఉన్నారు గొప్ప గొప్ప వీర్లు ఉన్నారు ఎంతో మంది పేరు ప్రఖ్యాతిగాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు కానీ అందరు ఉన్నారు కానీ చివరికి వాళ్ళ కాలాలు ముగించుకున్నారు ఎన్నో ఈ లోకంలో సాధించిన సాధించిన తర్వాత చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకు మనం చూసుకుంటే అలెగ్జాండర్ అలెగ్జాండర్ గురించి మనం చూస్తాం అతను ఎన్నో రాజ్యాలు జయించాడు ఎన్నో ఎన్నో విధానాలు అతను పోరాడి విజయం పొందిండు ఆయన వస్తానంటే చాలా మంది రాజును భయపెట్టోళ్ళు అలాంటి రాజు ఒక దశలోకి వచ్చేవారికి ఆయన చివరి దశకి వచ్చేవారికి ఆయనకు మరణకరమైన రోగం రావటము తర్వాత ఎంతో మంది డాక్టర్స్ అతని దగ్గరికి రావటము ఎంతో మంది అతనికి ధనం తీసుకొచ్చి ఎన్ని పెట్టినా కాని అతను తన మరణం మీద విజయం పొందలేకపోయినాడు ఎంత డబ్బు ఉన్నా ఎంత ధనం ఉన్న డాక్టర్స్ ఉన్నా కానీ ఆ కాలంలో కూడా కానీ ఎంత డబ్బు పెట్టినా కానీ నైము కాని రోగం అది చిన్న ఏజ్లో ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ఏమి చనిపోయిన చనిపోతే చనిపోతాను ఏమండంటే తన రెండు చేతులు బ బయట పెట్టి ఎంత గొప్పగా సాధించిండు కానీ అతన్ని తిరిగి ఏమీ తీసుకుపోలేదు అని అట్లా రాసి అతను తన కాలాన్ని ముగించుకున్నాడు ఎవరు కూడా ఏమి చేయలేకపోయినారు అతను బ్రతికించలేకపోయినాడు చూడండి ఈ లోకంలో ఎన్నోగా సాధించవచ్చు కదా నీకు డబ్బు ఉండొచ్చు ధనం ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉండొచ్చు ఏమున్నా కానీ ఏసు ప్రభు లేకపోతే క్రీస్తు కలిగిన ఆక విధానం మార్గంలో మనం లేకపోతే ఎన్ని సాధించినా కూడా అది అది వ్యర్థమైందనండి దానివల్ల ఏమి కూడా లాభం లేదు చూడండి బైబుల్లో మనం ఎన్నో విధానాలు మనం చూస్తాం మన ఎగ్జామ్స్ మనం బైబుల్లో ఎన్నో విషయాలు మనం సత్యమైన ఆ వాక్యాలు మనం చూస్తూ ఉంటాం చూడండి ఆయన ఎన్నో సాధించుడు తన కాలం ముగించుకుంటు తన ఆత్మల మీద తన శరీరం మీద విజయం పొందలేకపోయిన తొదకైనా తన కాలం ముగించుకొని ఒక ప్రశ్నార్థకమైన జీవితం లాగా దాన్ని ముగించుకుని ప్రభుని స్వీకరించలేదు కాబట్టి మనిషి మనిషి మీద విజయం ఎట్లా పొందాలన్నప్పుడు పాపం మనిషిని పాపంలో నడిపిస్తున్నది పాపం మీద విజయం పొందాలంటే ఏ మార్గం లేదు ఈ లోకంలో ఎన్నో చట్టాలు పెడతారు ఎన్నో మార్గాలు పెడతారు కానీ ఏ మార్గం పెట్టినా కానీ మనిషి మనిషిని మీద విజయం పొందాలంటే ఎవరు కూడా అది సాధ్యం కాదు అది కేవలం క్రైస్తవ జీవితంలోనే అది సాధ్యం కాబట్టి ఈ లోకంలో ఎంత విజయం పొందాలంటే అలాంటి గొప్ప విశ్వాసం మనకు ఉండాలంటే చూడండి మనం ఎంతగా మనం ఆ విశ్వాసాన్ని పాటించేలాగా విశ్వాసం ఎట్లా వస్తుంది వింటే వాళ్ళని వస్తుంది కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడే మన విశ్వాసం బలపడతూ ఉంటుంది కాబట్టి ఒక దశలో విశ్వాసం వాక్యం విన్నగానే విశ్వాసం రాదు ఎందుకంటే అది జరుగుతు జరుగుదో అనే ఒక అవిశ్వాసం అన్నట్టు ఎన్నంతసేపు మంచిగా కనిపిస్తుంది అది బాగా అనిపిస్తుంది తర్వాత దాని ఆచరణలు పెట్టే సమయానికి ఏమైతుందంటే దాన్ని పాటించలేని స్థితిలో ఉంటే ఆ విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది కాబట్టి ఎందుకు ఈ మాట దేవుడు ఈ వాక్యాన్ని మనకు దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు ఈ లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతి దశలో కూడా నువ్వు విజయం పొందాలా వాక్యం సెలవిస్తుంది అక్కడ ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక కుమారుడుగా ఈ లోకంలో జన్మించిండు మనందరి పాపంలో కొరకు ఆయన ఈ లోకంలో జీవించ జన్మించి ఆయన సేవ చేసే ఆరంభ టైంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన ఈ సృష్టిలో ఒక గొప్ప ఈ లోక పాపనంతా ఆయన శిరువు మీద ఒక పెద్ద యుద్ధమే చేసిండు ఆయన ఆ పాపనంతా ఆయన భరించగలిగినాడు ఆయన ఆయన జయించగలిగినాడు అంటే ఒక దశలో ఆయన ఆ మాదిరి ఎట్లా జయించాలా మీరు అనేది ఆయన చెప్పిన బోధలో ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి యేసు ప్రభు ఆయన ఎప్పుడైతే బాపిసం పొంది ఆయన ఎప్పుడైతే పర్శుదాత్మ అభిషేకం ఆయన మీదకి రావటం పౌరు వల్లి దిగి రావటం తర్వాత ఆయన నలభై దినాలు ఉపవాసం ఉండటం తర్వాత ఆయన సేవ పరిచయం ఆరంభించి మొదలుకొని ఆయన శిను మీద తన ప్రాణాన్ని త్యాగదీసేంత వరకు ఇది ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను రిపీట్ రిపీట్గా ఎందుకంటే ఆయన జీవించిన విధానం ఎట్లుంది ఆయన మాట్లాడే విధానం ఎట్లుంది మనుషులతో ఎట్లా మాట్లాడండి ఆయన ఎట్లా వాళ్ళ మీద విజయం పొందిం అనేది అది మనం నేర్చుకోగలిగితే అది మనం గ్రహించగలిగితే మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల మీద మనం విజయం పొందగలం చూడండి కొన్ని పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి ఆ టైంలో నువ్వు ఉండాలా పావు వల్ల వివేకంగా ఉండాలా పావురం వల్ల నిష్కలంకలు ఉండాలా ఈ లోకం అంతా ఈ లోకం భయంకరమైన పాప అలాంటి అలాంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు వాటి మీద విజయం పొందాలంటే ఏసు ప్రభువుడు విజయం పొందిండు ఆ విజయం పొంది ఆయన మనకి ఈ లోకంలో మనకి ఆయన పోతూ ఆయన ఆరణం అయ్యేటప్పుడు ఆ విజయాన్ని మనకు చేతిలో పెట్టి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఎలాంటి విజయం పొందిననేది మనం చూస్తాం కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం కొనసాగుతున్న మన జీవితము ప్రభులో మనం ముందుకెళ్తున్నప్పుడు మరి విశేషంగా సేవ పరిచయంలో మనం ఉంటున్నాం మనం అందరం కాబట్టి విశ్వాసం లేకుండా కూడా ఎవరు సేవ చేయలేరు కొంతమందికి విశ్వాసం లేకుండా సేవ చేస్తారు ఉండొచ్చు కానీ విశ్వాసం అనేది ఒక బలమైన ఆ పునాది లాంటిది ఆత్మీయ జీవితానికి క్రైస్తవ జీవితానికి నువ్వు ఒక నిరీక్షణ కలిగి ముందుకు పోవాలంటే ఒక విశ్వాస సహితమైన జీవితంలో ముందు కొనసాగలిగితేనే గాని మనం ముందుకు పోయి దేవుని కార్యాలు మనం చేయలేము మరి విశేషంగా ఆత్మలను మనం ప్రభుత్వం నడిపించాలంటే ఆ వాగ్దానాలు అవి రాబడ్డ మనము తీసుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మనము విజయం పొందగలం చూడండి ఇప్పుడు మనం రెగ్యులర్షన్ పత్రికల్లో పదకొండో అధ్యాయం మనం చూస్తాం విశ్వాస వీరుల గురించి మనం చూస్తాం అక్కడ మొద మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన అహరుణమైనప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పిండు వాగ్దానం చేసిండు మీరు ఈ లోకంలో నుంచి నుంచి వెళ్లకుండా తండ్రిని కూర్చిన వాగ్దానం పొందేంత వరకు మీరు ఎరుసంలో ఉండండి అని చెప్పి ఆయన ఎప్పుడైతే అదే మాట ప్రకారంగా వాళ్ళు వాళ్ళు ఉండి అక్కడ పర్శుదాత్మ కొరకు వాళ్ళు కనిపెట్టుకోవడం ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళు అభిషేకం పొందుకోవడం తర్వాత వాళ్ళు సేవ ఆరంభించిన తర్వాత ఎలాంటి కార్యాలు చేసినారు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనవి అలాంటి పరిస్థితుల్లో ప్రభు కొరికి ఎట్లా వాళ్ళు జీవించగలిగినారు అది మనం అర్థం చేసుకోవాలా మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు మాదిరిగా మనం పెట్టుకోవాలని వాక్యం చెప్తాం క్రీస్తుకు మాదిరి అంటే అపోసిన పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు అంటే ఆ మాట ఈరోజు మనం చెప్పలేము ఎందుకంటే ఆయన అంత ధైర్యంగా ఏసు ప్రభుని వెంబడించిన వాడు ఏసు ప్రభు తన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు అయినా గాని పౌలు ఆ టైంలో లేడు అయినా గాని ప్రభు కొరకు ఆయన ఆయనతో సహవాసం చేసినట్టుగాని ఆయన దృశ్య దృశ్యం ఏసు తన పక్కనే ఉన్నట్టుగాని ఆ రీతిగా నడుచుకున్నట్టుగానే ఎన్నో విషయాలు తన ఆత్మీయ జీవితంలో నేర్చుకుని అవన్నీ రాసి గ్రహించి ఆయన చెప్తున్నాడు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను నన్ను పోలు ఎంతగా నేను అంటే ఒక ఒక ఒక దేవుని సేవకుడు క్రీస్తుకు మాదిరిగా జీవించగలడని ఆయన రుజువు చూపించిండు కాబట్టి మీరు అట్లా జీవించండి నాలాగా లాగా అని చెప్తున్నారా అంటే ఏసు ప్రభుని ఆ రీతిగా మనము వెంబడిస్తే ఆ రీతిగా ఆయన పోలి నడుచుకుంటే ఖచ్చితంగా ఈ లోకం మీద విజయం పొందగలం అలాంటి జీవితంలోకి మనం పోతే గాని ఈ లోకాన్ని జయించినట్టు కాబట్టి ఈ లోకాన్ని జయించడం అంటే ఏంది పాపము శాపము ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి కదా ఆయనకు అడ్డుగా వాటన్నిటి మీద నువ్వు విజయం పొంది ముందుకు వెళ్ళాలంటే నీకు విశ్వాసం అవసరం లోకముని జయించిన విజయము మన విశ్వాసం అంటాడు అంటే వాళ్ళు రాస్తున్నారు అక్కడ యోగాన్ భక్తుడు రాస్తున్నాడు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళంటే మనం ఆయన వలన పుట్టిన వాళ్ళం యాకో ప్రశ్న పత్రికలో మనం చూస్తాం వాక్యం ఆయన సంకల్పం ప్రకారంగా మన కనిండి ఆయన సంకల్పం ప్రకారంగా తన వాక్యం వలన వాళ్ళని అంటే ఆయనలో ఆయనలో మనం జన్మించిన వాళ్ళం ఆయనలో మనం ఆయనలో మనం పుట్టిన వాళ్ళ ఆయన బిడలాగా మనం ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన వాక్యం వలనే మనల్ని కనిండు అంటే వాక్యము వలనే మనం జన్మించడం అనే వాక్యం చెప్తుంది అదే వాక్యము ద్వారా దేవుడు ఏస్తు వాక్యం కాబట్టి వాక్యము ద్వారానే కూడా మనుషులు జన్మించగలరు ఆత్మలో రక్షింపబడ్డ అని కూడా మనకు వ్యాక్యం చేయబడుతూ ఉంది అయితే మొదటి శతాబ్దంలో ఆ ఇచ్చిన ప్రతి హింసలు శ్రమలు వాటన్నిటి మీద కూడా వాళ్ళు విజయం పొంది విశ్వాసంతో వాళ్ళు ఈ లోకంలో పరిచర్య చేసినది భయంకరమైన శ్రమలు సింహాల చేత చీల్చబడ్డరు చూడండి ఎన్నో వాటి మీద కూడా వాళ్ళు విజయం పొందినారంటే ఈ చివరి దినాల్లో ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నామండి ఈ లోక ఈ ప్రతి పరిస్థితులు మనం గ్రహించినప్పుడు మనము మన ఆత్మీయ జీవితంలో ఎట్ట మనం ముందుకెళ్లాలా ఈ యొక్క వ్యవస్థని ఈ లోకంలో మనుషుల్ని మనుషులు తప్పు తప్పు ద్వారా పట్టిస్తున్న ఆ యొక్క ఏ రీతిగా వాళ్ళని ప్రభుత్వం నడిపించాలా వాళ్ళకు ఎట్లా ప్రార్థన చేయాలా అనేది మనం గ్రహించగలగాలి కేవలం ప్రార్థన ప్రార్థన చేస్తే గానీ వీళ్ళంతా మార్పు చెందరాలి మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆయన సన్నిధిలో ఒలికితే గాని ఆయన పాదాలు తడిపితే గాని మనం అలాంటి ఈ లోకం మీద విజయం పొందలేము యేసు ప్రభు కూడా ఒక దశలో ఆయన ఎంతగానో ఆయన గ్యస్తమైన తోటలను ఆయన ఒకసారి మనం చూస్తాం ఆయన ఆ యొక్క మరణం ఆ టైంలో ఆయన ఏకాంతంగా వెళ్ళి చెమట రక్త బిందువుల మారటం అని ఎంతగా ఏడ్చి ప్రార్థన చేసిండే ఆయన చూడండి అంతమందిలో ఎన్నోసారి ఆయన ప్రార్థన చేసిండు కానీ తండ్రి దగ్గర ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి బయటకు వచ్చిండో ఎన్నో కార్యాలు చేయగలిగినో కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో ఉన్న ప్రతి కూడా అపోస్తులను కానీ ఎవరన్నా కానీ ప్రవక్తలు కానీ వాళ్ళు ఎట్లా వాళ్ళు విజయం పొంది కేవలం ప్రార్థన ద్వారానే ప్రార్థన జీవితము ఈ చివరి దినాల్లో మనకు అధికం చేసుకోకపోతే ఈ లోకంలో నువ్వు జీవించలేవు ఈ లోకం మీద నువ్వు విజయం పొందలేవు ప్రార్థన జీవితం లేకపోతే చాలా కష్టం ఎందుకంటే ఎందుకు ప్రార్థించమంటున్నాడు ఎందుకు ప్రార్థించాల ప్రార్థన లేకుండా కూడా దేవుడు కాపాడవచ్చు కదా ఎందుకు ప్రార్థించమంటున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలి తరచుగా బైబుల్లోకి ఎన్నో రాక్యాలు ఉంటాయి ఒక దశలో దేవుడు యుద్ధం చేయమంటాడు ఒక దశలో మీరు ఖాళీ నిలబడండి నేను మీకు విజయం ఇస్తాను ఏ స్థితిలో ఆయన ప్రార్థించమన్నాడు ఏ స్థితిలో ఆయన ఆయన మౌనంగా ఉన్నమాడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా మనము ఎట్లా మేము మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు విశ్వాసం ద్వారా ప్రార్థన జీవితం ద్వారా కాబట్టి అపోస్తులు అందరూ కూడా ప్రార్థన జీవితంలోనే వాళ్ళ జీవితాలు కొనసాగించుకొని ఎన్నో విజయం పొందినారు వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు భయంకరంగా వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా త్యాగం చేసుకొని ప్రభుకులకు జీవించగలిగినారు కాబట్టి అనేక కార్యాలు చేయగలిగినారు లేకపోతే అసాధ్యం కాబట్టి వాళ్ళకి ఎదురే ప్రతి ఒక్కటి కూడా అందుకే ఎగుదాసిన పత్రిక పదకొండు అంతే ముప్పై మూడు వచ్చి ఉంటారు వారు విశ్వాసం ద్వారా రాజ్యంలో జయించి సింహాలలో మూసినారు ఖడ్గా ద్వారా ఆపినారు అంత భయంగా విశ్వాసం ద్వారానే కేవలం విశ్వాసం ద్వారానే అంటే ఎలాంటి బలమైన విశ్వాసం ఉంటే ఆ శ్రమంలో కూడా వాళ్ళు ప్రభు కొరకు జీవించగలిగినారు ఈ లోకంలో మనకు కొంత కొన్ని శ్రమలు మనము ఈ లోకం నుంచి మనం తప్పిపోతూ ఒక దశలో దేవుని మీద అనుమానాలు వస్తూ ఉంటాయి నా భవిష్యత్ ఏమైపోతుందో మా జీవితం ఏమైపోతుందో అనే ఒక అనుమానాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి కానీ ఎన్ని వచ్చినా కానీ అవి రావటం తప్పదు వచ్చినా కానీ వాటి మీద ఎట్లను విజయం పొందాలా ప్రతి తలంపు మీద ఎట్లా విజయం పొందాలా కొన్ని బలహీతలు ఎట్లా విజయం పొందాలా అనేది మనము ప్రతి దినం ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు వాటి మీద మనం విజయం పొందగలం ప్రార్థనతో ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడే మనం ఇంకా వాటి మీద విజయం పొందమరు ఎన్నో మార్గాలు అనేది చూపించగలడు చూడండి కాబట్టి చూడండి అగ్ని బలాన్ని చల్లార్చినారు వాళ్ళు కడ్గా ద్వారం తప్పించుకున్నారు బలహీనలుగా ఉండి బలపరచబడ్డారు అంటే ఎంత స్థితిలో కూడా వాళ్ళు వెళ్ళినా కానీ ప్రభు కొరకు ఎట్లా జీవించాలనేది మనం అర్థం చేసుకోవాలి అలాంటి విశ్వాసము మనలో ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళొక మాదిరి మన జీవితాలకు ఒక మాదిరిలాగా చూడండి బైబిల్లో చెప్పబడ్డ ప్రతి వాక్యము మనకు మనకి ఒక మాదిరికరంగా చూపించడానికి అవి రాయబడ్డాయి వాళ్ళు అనుభవించినారు వాళ్ళు వాళ్ళ జరిగిన స్థితులన్నీ కూడా ఏ రీతిగా మనము ఈ కాలానికి ఈ టైంకి ఈ సమయానికి మనము ఎట్లా మనం దాన్ని పాటించగలం అనేది మనం అర్థం చేసుకోవాలా పత్తి పరిస్థితుల్లో కూడా ఏదున్నా కానీ మనము ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకెళ్లాల ఇక మీదట ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతాడు అందుకు మనకు పరశురాత్మ నడిపింపు అనేది చాలా అవసరం చాలా ప్రాముఖ్యమైంది పరశుదాత్మ నడిపింపు అయితే ఒక దైవజండు ఆయన పేరు ఆయన పేరు జ్ఞాపకం లేదు ఆయన అమెరికా దేశంలో ఉంటాడు ఆ దైవజయుడు అయితే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో చిన్నతనంలో ఎంతో భయభక్తులు కలిగి వాళ్ళు తల్లిదండ్రులు పెంచినారు ఆ పిల్లల్ని తర్వాత వాళ్ళ తండ్రి ఒక ఒక సంఘానికి పాస్టర్ అయిన అయితే చిన్నతనం నుంచి వాళ్ళు ప్రార్థనలు పెరిగిన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయితే ఒక అన్న ఎంతో ఆసక్తి ఏందంటే అతను నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలా వాళ్ళకి సువార్త ప్రకటించాలా వాళ్ళందరినీ ప్రభులు నడిపించాల ఆసక్తి ఉంది ఆయనకి అయితే ఒక ఒక అనారోగ్యం వచ్చి అతను చనిపోతాడు ఈ యొక్క ఇంకొక వ్యక్తి తన తమ్ముడైన ఆ ఒక వ్యక్తికి ఉన్నత చదువును చదువుకోవాలా ఉన్నత స్థితికి ఎదగాల నేను హయ్యర్ స్టడీ పొజిషన్కి వెళ్ళాలనేది ఒక ఆశ అతను ఉండేడు కానీ ఆయన ఆయన ఆశ ఆ రీతి ఉన్నప్పుడు చూడండి వాళ్ళ అన్న చనిపోయినప్పుడు తన హృదయం ఎంతగానో ఛేదించింది ఎంత భయంకరంగా తన హృదయాన్ని వేదంతో అతని హృదయం పగిలిపోయింది ఆ రీతిగా ఎందుకు నా మా అన్నకి ఎంతగాన ఆశ ఉంది దేవుని సేవ చేయాలని కానీ చేయలేకపోయింది చనిపోయింది కాబట్టి నేను సేవ చేస్తానని చెప్పి అతను ఏం చేసి కొంత ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి ఏం చేసిండు ఇండియాకి వచ్చేసిండు ఆయన ఇండియాకి వస్తాక అతనికి భాష రాదు భాష రాదు ఆయనకి భాష నేర్చుకున్నాడు ఆయన భాష నేర్చుకున్నాడు కాబట్టి భాష నేర్చుకొని ఏం చేసిండో దేవుని కొలుపు ఒక ముంబై ముం ఆ టైంలో ఆ స్థలాల్లో రకరకాలమైన ప్రాంతాల్లో పోయి తువార్త అతను ప్రకటించి అయితే ఒక విషయం నేను అక్కడ గమనించింది ఏంటంటే చూడండి ఎందుకు మనము ఇవన్నీ గ్రహించగలగాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సేవా పచ్చల్లో ఏ రీతిగా అనేది దేవుడు ఎట్లా మాట్లాడుతున్నదో మనం గ్రహించగలిగినప్పుడు మనం ఎట్లా ఏ స్థితిలో మనం ముందుకెళ్లాలని కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎవరి ద్వారైనా దేవుడు అయితే తన స్నేహితుడు ఆయన ఎప్పుడైతే పడవలో ఓడ ఎక్కేసి ఇండియాకి బయలుదేరడానికి వచ్చిండో తన స్నేహితుడు ఒకడు ఏం చేసిండు ఒక పేపర్ మీద ఏదో రాసిండు రాసే పేపర్ తీసుకొచ్చి పరిగెత్తుకునిచ్చి తన ఫ్రెండ్కి ఆ ఆ ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు అతనికి ఆయన ఏం చేసి జోబులో పెట్టుకొని ఓడ దిగిన తర్వాత చదువుతున్నాడు అక్కడ ఏమని రాసి అక్కడ అతను చెప్తున్నా ఆ లెటర్లో ఏముంది తెలుసా నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉంటూ పరిశుధాత్మ కొరకు నువ్వు ఎక్కువగా ప్రార్థించి ప్రార్థించను కాబట్టి ఎక్కువ నీ ప్రార్థనలు అదే కనిపించాలని చెప్పినప్పుడు అతనికి కోపం వచ్చి ఆ లెటర్ను మొత్తం చింపేస్తాడు పరశుధాత్మ అభిషేకం లేకుండానే నేను సేవ చేస్తున్నానా ఎందుకు ఇట్లా చేస్తానని చెప్పి అతను కోపం వచ్చేసి మొత్తం లెటర్ను చింపేసి పక్కన పడేసి యధావిధిగా పోతున్నాడు అయితే దేవుని ఆత్మ అతన్ని ఎప్పుడు ప్రేరేపిస్తూ దేవుని ఆత్మ ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటే అతను కొంత కొన్ని రోజులకి గ్రహించగలిగి అప్పుడు ఆయన చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి అప్పుడు ఆయన పర్షుదాత్మతో నింపబడి అభిషేకంతో నింపబడి ఆయన పరిచర్య చేస్తుంటే కొన్ని లక్షల మంది రక్షణకి విశేషమైన కాలం జరిగినాయి ఎన్నో కాన్ఫిడెన్స్ పెట్టిన కొన్ని ఆ ఇంగ్లాండ్ దేశంలో రకరకాలమైన దేశాల్లో భయంకరంగా అతను ప్రార్థించేవాడు ఎక్కువ ప్రార్థన చాలా ప్రార్థించాడు ఆయన ప్రార్థన చేస్తే ఈ గుండె అనేది ఒక సైడ్కి వెళ్ళిపోయిందంట అంత వేదంతో మోకాళ్ళ ప్రార్థన చేసేసి అతనికి ఒంటే మోకాళ్ళలాగా అయిపోయింది తన తన తన కాళ్ళు తర్వాత అనారోగ్యం పాలైపోయిండు హాస్పిటల్ వచ్చే డాక్టర్ చెప్పిండు ఆ గుండె తన స్థానాన్ని తప్పి పక్కకు వచ్చేసిందంట అంతగా కన్నీరు విడిచి ప్రార్థించేవాడు ప్రభా ఈ రోజైన రెండు ఆత్మలు నాకు కావాలా ప్రభుత్వం అని దేవుని దగ్గర గోజారి కన్నీటి విడిచి నశించుకునే ఆత్మల కొరకాన్ని అనే ప్రార్థించేవాడు చూడండి ఎందుకంటే అక్కడికి వచ్చే పరిస్థితులు జన మనుషులు ఎలాంటి ఎట్లాంటి ఎలాంటి మనుషులు వస్తారు రకరకాలమైన మనుషులు వస్తారు దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు రకరకాలమైన కానీ ఆయన ప్రార్థన ఆయన మోకాల ప్రార్థన కొన్ని ఆత్మలను రక్షించగలిగింది ఆ సాక్షి అది అది బుక్ నేను చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే ఈ స్థితిలో మనం చేయలేకపోతున్నవి అని ఒక బాధ అన్నట్టు అంటే ప్రార్థన మనం చాలా సునాయసంగా తీసిపడేస్తాం మనం ప్రార్థన అంటే చాలు కొంచెంసేపు చేస్తే చాలు అనుకుంటాం ఒక పదిహేను నిమిషాలు ఆరాధన చేయాలంటే మనుషులకు ఇసుకొస్తా ఉంటుంది ఎందుకు ప్రార్థన ఆ యొక్క విధానము ఎంత బలమైందో అది యేసు ప్రభు ఆయన చేసిన ప్రార్థన జీవితం కూడా దానికి సంబంధించింది అదే ప్రిన్సిపల్ అపోస్తులు పాటించినారు తర్వాత కొంతకాలానికి కొంతమంది భక్తులు పాటించినారు ఎంతో గొప్ప గొప్ప దైవజులు ప్రార్థన పనులు అలాంటి ప్రార్థనా పనులు వాళ్ళ ప్రార్థన ద్వారా కొన్ని లక్షల మంది ప్రార్థనలు ఆత్మల రక్షణలకు వచ్చింది ఆయన నుంచి ప్రార్థన చేశాడు అంట ప్రభ ఈరోజు నేను ప్రార్థానికి వెళ్తున్నా కొన్ని ఆత్మలకు ఈ ప్రవ ఆ రీతిగానే ఆయన పోయినప్పుడల్లా పరిశుద్ధాత్మ అభిషేకం మనుషుల మీద దిగి రావటం పశ్చాత్తాపంతో నుండి ఆయన ప్రసంగం కనీసం పది ఇరవై నిమిషాలను అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాల వాక్యం చెప్తాడు తర్వాత మిగతా టైంలో వాళ్ళందరూ ప్రార్థనలు అనిపించి ఆయన ఏకాంతంగా ఆ సభ ఎనకపోయి మోకాలు మీద నుంచి కన్నీరు ప్రార్థించి ప్రార్థించావుడు అంట ఆయన ప్రార్థనకు దేవుడు విని పరిశుధాత్మ అభిషేకం మనుషులు అందరి మీద తాకినప్పుడు వాళ్ళ పశ్చాత్తాపము పాపము అవన్నీ ఒప్పుకొని లక్షల మంది జనాలు ప్రభులు స్వీకరించగలిగినారు ఒక గొప్ప ఉద్యమము తన ప్రార్థన ద్వారా అనేక రక్షించగలి చివరికి ఆయన అమెరికా దేశంలో ఆయన చనిపోయింది లాస్ట్ టైం ఆ ఆ టైంలో అనారోగ్యం ఉన్నా గానీ కొంతకాలం ఆయన కొన్ని కాన్ఫిడెన్స్ తీసి చాలా మందికి మోటివేట్ చేసిండు చూడండి కాబట్టి విశ్వాసంలో చూడండి ఆయనకి ఎంత విశ్వాసం ఉండాలా ఆ తలంపు తన అన్నది కాని ఆయన తలంపేంది చదువుకోవాలని కానీ అది ఎప్పుడైతే ఆయనకి కలిగిందో విశ్వాసంతో బయలుదేరండి కానీ భాష రాదు భాష నేర్చుకున్నాడు నేర్చుకొని అనేక తెగల వరకు వార్త ప్రకటించగలిగాడు కాబట్టి మన మన జీవితంలో కూడా ఇవన్నీ మనం కూడా ఉపమాన రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ఈ చివరి దినాలు ఉంటున్న మనం కూడా అలాంటి విజయాలు మనం పొందాలంటే మనం ఎంతగానో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైంది చూడండి అపోస్తులు కూడా వాళ్ళు కూడా అట్లా ఈ లోకంలో అట్లా విజయం పొందినారు వాళ్ళు కొన్ని ప్రేయర్స్ గ్రూప్ కూడా ఆయన కొన్ని ఉపాస ప్రార్థ ఒక టీంని పెట్టేవాళ్ళు అంట ఆయన ఆయన ఆయన సాక్ష్యంలో రాసింది అక్కడ పుస్తకంలో కొంతమంది పరి మిగతా వాళ్ళు అక్కడ ఉండి ప్రార్థన చేసిన అట్లా పెట్టినట్టు కొంతమందిని ఆయన ఎంతో మందిని మోటివేట్ చేసి ఎంతోమందిని విశ్వాసంలో ప్రభులోకి నడిపించండి శతాత్వాదాలుగా ఉన్న ఆ విశ్వాసాన్ని కూరుకుపోయిన విశ్వాసాన్ని ఆ సత్యాన్ని ఆయన బయటికి తీసుకొచ్చండు వెలుగులోకి తీసుకొచ్చండు వాక్యంలో ఎంతగానో ఎంతో మోటివేట్ చేసిండు సత్యాన్ని ఆయన గ్రహించగలిగాడు ప్రకటించగలిగాడు కేవలం ప్రార్థన ద్వారానే అందుకే ఒక దశలు అనిపిస్తున్నాను ప్రార్థన ద్వారా ఆయన పాదాల మీద పడి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం మౌనంగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయనే మనం నడిపిస్తూ ఉంటాడు ఆయన ఆయన ఆయన పర్మిషన్ లేకుండా మనం ఎక్కడ కూడా ఏమి కాదు ఆ సాక్ష్యంలో పతిదీ ఆయన ప్రార్థన పూర్వకంగానే పోయేటాడంట అక్కడ ఎన్నో ఆత్మను రక్షింపబడ్డాడు పర్శుధాత్మ అభిషేకం దేవుని అభిషేకం ఆత్మ దిగేడుదంట అనేకులు పశ్చాత్తాపంతో రోధంతోనే ప్రభుని స్వీకరించేవాడి అలాంటి ఉద్యమం తీసుకొచ్చింది అపోస్కెళ్ల కాలంలో వాళ్ళు తీసుకొచ్చి తర్వాత కొంత కొంతమంది దైవంతులు తీసుకొచ్చిన ఈ చివరి దినాల్లో అలాంటి ఉద్యమం ఉందంటే చాలా తక్కువ ఉద్యమం లేదు ఇక్కడ ఉద్యమం అనేది చాలా తక్కువైపోయింది ఉద్యమం అనేది లేదు ఎవరికి వారే యమున ఈ లోకంలో జీవిస్తున్నారు మనుషులు జరుగుతున్న పరిస్థితుల్లో దేవుని ఎలా సమీపించింది ఎంతో నశించిపోతున్నారు ఇకున్న పరిస్థితుల్లో ప్రవ మ ఏం చేయాలి ఈ లోకం ఇంత భయంకరమైన స్థితిలో పోతుంది ప్రభావా అని ప్రార్థించి చేసే సంఘాలు తక్వా ఎందుకంటే వాళ్ళు చేయలేదు వాళ్ళ వల్ల మనం పాయింట్అవుట్ చేస్తలేము తీర్పు తీరుస్తలేము కానీ అలాంటి స్థితిలో ఆ సత్యం గ్రహించిన మనము ఒకరైన సరే మనం ఆ ప్రేరేపలు మనం కలిగితే మనం అలాంటి ప్రార్థనలు మనం ఏర్పరచుకోవాలి ఉపవాస దినాలు మనం ఒక ఒక రోజు ఇప్పుడన్నా ఒక ఉపాస దినం ఏర్పరచుకొని అందరం కలిసి కూడుకొని ఒక రోజంతా ప్రార్థించాలి మినిస్ట్రీ కొరకు పరిచయం కోసం రాబోతున్న దినాల్లో ప్రభావ మేము ఎట్లా మేము ముందుకు పోవాలా అన్నప్పుడు దేవుడు మనతో మా దర్శనవిధంగా కళల రూపకంగా మాట్లాడుతున్నాయను అలాంటి సమాజ ఈ రోజు లేవు లేనే లేవు ఎవరికి వాళ్ళే అన్నట్టుగా పోతున్నారు మంచిదే కానీ అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని ఒక ఉపాసనను ప్రకటించి ప్రార్థన చేస్తే ఆ పోస్తులు అట్లనే చేసినారు దేవుని అభిషేకం బలంగా మన రావటం జరుగుతుంది ఒకరి నుంచి ఒకరి మీద అభిషేకం పొందుకోవడం జరుగుతుంది తర్వాత ప్రార్థనలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ పరశుధాత్మడే లీడ్ చేసిన వాడిని అందుకు పరశుధాత్మ నీకు లీడ్ కావాలా ఆయన పక్కనే ఉంటాడు కానీ నీ హృదయంలోకి రావాలా పాత నిబంధన కాలంలో ఒక దశ దేవుని ఆత్మ మనుషుల మీదకి వచ్చేది ఆ ప్రవచనం చేపట్టేటప్పుడు వ్రత నిబంధనకు వచ్చేవారితో నీ హృదయంలోనే ఉంటాడు నీలోనే ఉంటాను ఆయన నివాసంగా ఉన్నాడు మనం ఆయన ఆహ్వానించాల మనం ఆయన టైంలో మనం ఏం చేస్తామంటే ఒక ఒక మనిషిలాగా నాకు సాయం చేయాలన్నప్పుడు ఒక మనిషిలాగా ఉంటుంది కానీ నీ హృదయంలోకి ఆహ్వానిస్తలేదు ఈరోజు క్రైస్తవ జీవితంలో డినై చేసింది పోలీస్ స్పిరి పరిశుధాత్మని నమ్ముతారు కానీ స్వీకరించరు ఆ నడిపింపు ఎలాంటి పరిచయం అది అది చూస్తారు చదువుతు వాక్యం కానీ గ్రహించరు అన్నట్టు అది వాళ్ళకి ప్రశ్నార్థకంగా ఉంటుంది చూడండి ఆ ఫ్రెండ్ ఆ స్నేహితుడు వచ్చి ఎక్కువగా దేవుని ఆత్మ కొరకు కనిపెట్టు ప్రార్థన చేయని చెప్పి అని చెప్పినప్పుడు ఆ లెటర్ జింపేసిండు వెళ్ళే తృణీకరించి రియలైజ్ అయ్యింది తర్వాత లేట్ గా అప్పుడు ఉద్యోగం వచ్చిందండు అప్పుడు ఆయన సేవ విజృంభించి పనిచేసింది అనట్టు అంతకాలం మామూలుగా చాలా ఇబ్బందులు పడియండు అక్కడ కాబట్టి ఇది మనకి చివరి దినాల్లో అందుకే ప్రభువంతుడు ఏ వేలు ప్రవచనం అంతే దినంలో సర్వ శరుల మీద ఆత్మను కొమ్మరిస్తున్నారు కాబట్టి పరశుధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెట్టుకోవాలా రాబోయే దనాలు భయంకరంగా ఉంటాయి దేవుని ఆత్మ నీతో డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు నీ పక్కన మాట్లాడుతూ నీ హృదయంలోను మాట్లాడుతాడు ఆయన నీకు చెప్తాడు ఓ పలాని వ్యక్తి దగ్గర నువ్వు పో ప్రభు ప్రార్థించు అక్కడ వెళ్ళు ప్రభావి నేను వెళ్ళాలా లేదు ప్రభావ నేను నీ హృదయంలో అనుకున్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు చెవు నీ నీ చెవులో వినిపిస్తా స్వరం నీలోని వినిపిస్తుందా స్వరం మనుషులతో సంభాషించినప్పుడు దేవుడిని నీకు చెప్తాడు ప్రభా పలాని ప్రాంతానికి వెళ్ళాలా ప్రభా అంటే ఆయన చెప్తాడు ఖచ్చితంగా అపోస్తులు కార్యాలను మనం చూడలేదా దేవుని ఆత్మ ఏస్తుని ఆత్మ తన వాళ్ళని వెళ్ళనీ అనేది ఉంది అక్కడ మేము అక్కడ పోయి ప్రకటిస్తాం ప్రభాస్ వార్త అంటే ఆయన వెళ్ళనీలే ఎందుకు టైం కాదని అంటాడు అక్కడ ఎన్నో చూస్తాం తర్వాత ఇంకొక ఆశ్చర్యదైన విషయం ఏంటంటే మీరు అక్కడ చదివిన తెలియదు పేతులు ఈ అపోస్తులంతా కూడా ఎక్కడ ఉంటుంది అధ్యాయంలో అపోస్తులు కానీ పదిహేడు అధ్యయనం పదిహేను అధ్యయంలో ఉంటుంది మీరు చదువుకోని తర్వాత కావాలంటే వీళ్ళంతా సమాజంగా కూడినప్పుడు పశుధాత్ముడు వాళ్ళ మధ్యలో ఉంటాడు వాళ్ళ సభలోకి వాళ్ళు మాట్లాడుతున్న ఆ స్థలంలోకి పరిశుధాత్మడు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు అక్కడ వాళ్ళంతా లాస్ట్ కు పేరు తెలియడు పరిశుధాత్మ కూడా మాకు పరిశుధాత్మ ఇది అనుకూలమే అని చెప్పం కదా అంటే పరిశుధాత్ముడు ఎప్పుడైతే మనము దేవుని గురించి సంవాసిస్తూ ఆయన మన మధ్యలోకి వస్తాడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు అది గ్రహించాలన్నట్టు అట్లా వాళ్ళు పరిశుధాత్మను అట్లా ఆ రీతిగా నడిపింపబడ్డారు కాబట్టి ఈ చివరి దినాలు ఉంటున్న మనం కూడా ఆ రీతిగా నడిపింపబడాలా అంటే విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని దశలు అనుమానంగా ఉంటుంది అనుమానంగా ఉంటుంది ఒక దశలో చూడండి కాబట్టి మేము మొన్న ఒకసారి ఒక ఊరికి వెళ్ళినాం ఒక అనిల్కి శుభవార్త ప్రకటిస్తుంటే అక్కడ చాలా మంది మా చుట్టూ వచ్చేసిండ్రు పాయింట్ ఆఫ్ జూ చేసి ఊర్లో సైడ్ అయితే నాతో పాటు ఒక బ్రదర్ ఉన్నాడు అప్పుడు చూడండి విశ్వాసము ఎట్లా పరీక్షింపబడుతుందో దేవుడు ఎట్లా పరీక్షిస్తాడో అప్పుడు నాకు అర్థమైంది బలంగా మనం ప్రార్థన చేస్తాము మనకు అన్నీ ఉన్నాయి ఓ గొప్ప గొప్పగా చెప్తా వాక్యాలు బాగానే ఉంటాయి కానీ ఆ లో ఒక అన్నిటి శు చెప్తుంటే వాళ్ళందరూ చుట్టుముట్టినప్పుడు మేము ఎంతగా చెప్తుందో వాళ్ళకి ఎట్లా చెప్తుందో తెలుసా బైబిల్ తీసి చెప్పలే మేము అన్నిరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకోము వాళ్ళు బైబిల్కి ఏమర్థం అయితే వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళకి ఎట్లా చెప్పాలా ప్రకృతి సంబంధంగా చెప్పాలా ప్రకృతిని చెప్పాలా విధానాలు చెప్పాలా ఆ టైంలో వాళ్ళు చెప్తే కొంతమంది వచ్చి ప్రతి ఓళ్ళు ఇదొక ఇదొక వ్యాయామం అయిపోయింది మీకు ప్రతి ఓళ్ళు వచ్చి ఇదిగా చెప్తున్నారు చెప్పి పాయింట్అవు చేసి చాలా మంది ఒక్కరు కూడా ఎదురు ఎదురుదిరి మాట్లాడలేకపోయింది చివరికి ఒక్క వ్యక్తికి వాక్యం చెప్తే ఆయన స్వీకరించండి ఆయన చేత పాపాలు ఇప్పించు ప్రార్థన చేయించు అప్పుడు ఆయనకున్న కొన్ని అనుమానాలు ఉన్నాయి బైబుల్ సంబంధించి వాటి అన్నిటిని అనుమానం తీర్చింది లేకుంటే వాళ్ళ అనుమానం అరవై తీర్చకపోతే వాళ్ళకి జీవితాంతం అదే అనుమానంతోనే క్రైస్తవును తుణీకరిస్తాడు కాబట్టి అలాంటి స్థితులు ఎదురైనప్పుడు ఒక దశలో వచ్చేవరికి వాళ్ళందరూ వచ్చరికి ఫోటో కెమెరా తీసుకొని ఫోన్ తీసుకొని ఇచ్చరికి నాకు కొంచెం భయం అనిపించింది ఇది ఇప్పుడు కాదు ఛానల్ సంగం చెప్తున్నా ఏమని భయం నాకు భయం అనిపించిందంటే ఎట్లా అనిపించింది అంటే సరే అన్న వీళ్ళు ఎంత చెప్పినా వినరో మనం వెళ్ళిపోదాం అని చెప్పంటే ఇంకా ఆయన సరే వెళ్ళిపోదాం అని చెప్పని ఇంకా ఇక లేకపోతే ఇంకా ఎందుకో అప్పుడు నాకు నేను అనుకున్న ప్రభుత్వ ప్ర ఏం జరుగుతుంది ప్రభావ అంటే అప్పుడు నాకు త్వర వినిపిస్తుంది అంటే ఎవరో ఒక నా పక్కన నుండి మాట్లాడేటట్టు వినిపిస్తుంది తెలుసా ఎందుకొరకైనా నేను నేను అభిషేకించిన ఎందుకొరకైనా నేను నేర్పరచుకున్నా ఎందుకు భయపడుతున్నావు ధైర్యంగా అని ఎవరో పక్కన నాకు చెప్పేటట్టు అనిపిస్తుంది మరి ఎవరు చెప్తారు చెప్పండి పరిస్థితులు చూడండి ఎట్లా వస్తే చూడండి ఆ చిన్నవాటికే మనము ఒకలాంటి భయం వస్తే రాజుల ముందు రాజ్యాల ముందు నిలబడాలంటే నీకు ఎంత విశ్వాసం కావాలి చెప్పండి అంటే ఆ టైంలో నా విశ్వాసం కొంత సన్నగిలింది పరిస్థితులు చూసి పరిస్థితులు చూసినా కానీ నువ్వు భయపడద్దు అన్నట్టు రాజ్యాలను జయించిందంటే ఎక్కడ జయించో చెప్పండి ఇలాంటి చిన్న విశ్వాసం ద్వారా జయించగలము చెప్పండి అందుకు మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలా ఇప్పుడు ఇప్పుడు మనకున్న విశ్వాసము సరిపోదు ఈ విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా రెట్టింపు చేసుకోవాలా ప్రభు ఏసు ప్రభు అని అడిగినారు వచ్చి ప్రవ్వా ఎక్కడ ఉంటుంది లోకాసు పదిహేడవ ఐదవ వచ్చిన ఉంటుంది ప్రభా అపోస్తలు వచ్చి ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి చేయ ప్రభా అంటే అప్పుడు ఏసుప్రభు ఏమంటాడు మీరు సందేహ పడకుండా విశ్వాసం వండి ఈ కంబలి చెట్టు పోయి సముద్రంలో నాటబడిన దాకా పెకిలింపబడి చెప్తే అది జరుగుతుందని చెప్తాడు అక్కడ అంటే ఎప్పుడైతే మన నోటి వాక్ ద్వారా అది అది పలుకుతామో విశ్వాసంతో అది జరుగుతుందంట ఆవగించేంత విశ్వాసం చెప్పండి ఆవగింజ ఎంత విశ్వాసం ఎంత ఉంటుంది చిన్న గింజ మన కూరలో తాలింపు వేసుకుంటుంది చిన్న గింజ ఆవగింజ అంత విశ్వాసమే అది పెకిలింపబడి అది కదిలింపబడుతుంటే ఇంకా మీరు చూసుకోండి మరి అలాంటి విశ్వాసం అంత గొప్ప కార్యం చేస్తే మరి ఇప్పుడు మనం మనకున్న విశ్వాసం ఎంత చెప్ప ఆవగింజ అంత విశ్వాసం ఉందా లేకుంటే ఇంకా తక్కువ ఉందా విశ్వాసాన్ని కూడా మనం మన కొలత వేసుకోవాలా మనం అందరం మనం అందరము మన విశ్వాసాన్ని కొలతేసుకో ఎందుకంటే ఇప్పుడు నీకు విశ్వాసం ఒక పరీక్ష జరగబోతుంది త్వరలో నువ్వు విశ్వాసంగా ఉన్నవా లేదో త్వరలో అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు వాళ్ళు అలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఎట్లా నిలబడి ధైర్యంగా వాక్యం చెప్పగలవు రాజుల ముందు నిలబడాల్సి ఒక టైంలో పౌలు నిలబడినా లేదా ఒకరోజు దేవుడు నిన్ను నన్ను నిలబెడతాడు కాబట్టి ఈ లోకాన్ని జయించే మనం ఆయన మూలంగా పుట్టిన వాక్యం నెరవేరాలంటే మరి మనం ఈ లోకంలో ఎట్లా పోవాలంటే కేవలం ఆయన చెప్తాడు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలా ఆయన పాదాలు పట్టుకోవాలా ప్రార్థనా పూర్వకం అని పోయినప్పుడు ఆయన చెప్తాడు మనకి ఎట్లా పోవాలి పరిశుద్ధాత్మని తీసుకెళ్తాడు నువ్వు ఆత్మలో కొనిపోబడతావు ఆయన నడిపిస్తాను నీ నా అప్పుడు నువ్వు లో పరిస్థితులన్నీ నీకు సరెండర్ ఏదిగో నీకు ఆటంక ఇవన్నీ లేకుండా పోతే ఏమే తెలుసా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అవి ఎప్పుడు తగలేదు కానీ ఒక చోటకు పోతే ఒక ఆమెలో దయ్యం మాట్లాడుతుంది మూడు వందల సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతంలో ఉన్నా ఈ ప్రాంతం నాది నువ్వు మీరు వచ్చి నన్ను ఎలగొట్టేది నేను పోను అని చెప్పి అడ్డం జరిగింది ఆ దయ్యం ఆమెలో ఉంది ఆ దయ్యం అది వెలగొట్టడం చాలా కష్టమైపోయింది మా అభిషేకం లేదా ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఒక దశకొచ్చేవరికి ఏమైంది చివరికి వెళ్ళిపోయింది అది అప్పుడు నాకు అప్పుడు అర్థమైంది మినిస్ట్రీలు ఉన్నప్పుడు ఉపాస ప్రాంతంలోనే పోవాలన్నప్పుడు దేవుడు అది నాకు బయలుపరిచింది ఇలాంటి కొని దయ్యాలు ఉపాసన ప్రార్థన వల్ల దేని వల్ల సాధ్యం గాదని అప్పుడు దేవుడు ఆ వాక్యం జ్ఞాపం ఎందుకు ప్రవ ఆ దయ్యమే వెళ్ళగొట్టలేకపోయి అది ఎందుకు అంత సతాయించింది అంతసేపు ప్రభ చివరికి వెళ్ళిపోయింది కానీ ఎందుకు అంత సతాయించింది ప్రభా అంటే అప్పుడు ప్రభా చెప్తాడు అంటే ఆ టైం కు దేవుడు రిలీజ్ విజయం ఇచ్చిండు కానీ ఇక మీదట అట్లా కాదు అన్ని పరిస్థితులు ఒకేలాగా అప్పుడు ఏసు ప్రభా ఏం చెప్పిండు ఆయన వాకింగ్ జ్ఞాపకం చేసిండు ఇలాంటి దయ్యాలు ఇలాంటి మనుషులు విచ్చిపెట్టి పోవాలంటే అది గ్రామ దేవత అది అది వాళ్ళ కుల దేవత అది వచ్చి ఇంట్లో కూర్చుంటుంది ఎట్లా పోతుంది అప్పుడు అనిపించింది ఈ మాములు దెయ్యాలు కాదని అంటే మనుషులు ఎలాంటి దయ్యాలు అనేవి అయ్యేదో అప్పుడు మేము అప్పుడు పోయినప్పుడే బయటపడతాయి మాములు ఉండి పోతే బయటపడవయి దంగాల్లో పోయినా కానీ కొన్ని దయ్యాలు బయటపడతా ఉంటాయి ఎందుకు దేవుని శక్తి అక్కడ దిగుతుంది కాబట్టి ఏసు ప్రభు సమాజం వాక్యం చెప్తుంటే అపవిత్ర ఆత్మ పెట్టినప్పుడు వచ్చి లేచి అరుస్తూ ఉంటాడు మరి రాజకులు శాస్త్రులు పరిచయలు వాక్యం చెప్పినప్పుడు వారు బోధించినప్పుడు లేవలేదే ప్రభుయే బోధించి ఎందుకు లేచి ఆయన వాక్యము అధికారంతో గలదై శక్తితో గలగదై ఉంది ఆయన ఆయన శక్తి అని అభిషేకం అలాంటిది అన్నట్టు ఇవన్నీ బైబిల్లో రాయబడ్డ వాక్యాలు ఇవన్నీ మరి చదివిన ఎప్పుడు అని పాటించం అన్నట్టు అయితే చూడండి అపోస్తులు చెప్తున్నారు మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని కాబట్టి మన విశ్వాసం కూడా బలమైన విశ్వాసం మనము వెళ్ళాలా అనేది మనం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాం ఎలాంటి విజయం ప్రభు మనకిచ్చడు చూడండి ఆయన ఏసు ఎలాంటి విజయం పొందిండ అంటే పాపం మీద శాపం మీద ఈ లోకం మీద వాటన్నిటి మీద ఆయన విజయం పొంది శిలి మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి వాటన్నిటిని సమాప్తం చేసి ఆ విజయాన్ని మనకి దేవుడి తిరిగి మన చేతిలో పెట్టి ఆయన ఆహ్వాణమైపోయి ఆత్మరూపకంగా ఈరోజు మన మధ్యలో ఉండడము ఎలాంటిదంటే చూడండి రెవల్యూషన్ ప్రకటన గంధము మొదటి అధ్యాయము పదిహేడు పది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాను ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక ఒక మాట అక్కడ రాయబడదు అక్కడ ఒక మాట రాయబడింది చూడండి ఎలాంటి ఏ రీతిగా రాయబడింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అక్కడ చూడండి ఏం రాయబడింది అక్కడ ప్రకటన మొదటి అధ్యాయము పదిహేడు వచ్చినంలో నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములతో పడి తిని ఆయన దర్శనం చూస్తున్నాడు అప్పుడు ఏం జరిగింది అక్కడ ఆయన తన కుడి నా మీద ఉంచి నాతో ఇతను భయపడకము నేను మొదటి వాడను చూడండి నేను మొదటి వాడిని కడపటి వాడను జీవించేవాడను మృతుడనైతే ఇదిగో యుగ యుగంలో సజీవునై ఉన్నాను మరియు మరణం యొక్కయో పాతాలం యొక్కయో తాలాపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలవవాటిని అనగా నా కుడి చేతుల్లో చూసిన ఏడు నక్షత్రములకు వచ్చిన మర్మములు ఆ ఏడు దీపస్థములకు వచ్చిన సంగతి రాయము అని అసలు వ్యవహన్ భక్తుడు చెప్తున్నాడు మరణం మీద ఆయన విజయం పొందిండు పాతాల తాలాపు చేతులు అన్ని ఆయన స్వాధీనలు ఉన్నాయి మరణం మీద కూడా నేను విజయం పొందాను కాబట్టి ఇవన్నీ విజయాలు ఇవన్నీ మరణం మీద కూడా మనం విజయం పొందాల మరణం మీద విజయం పొందాలంటే అది భయంకరమైన ఆత్మ అది మరణం మరణ దాని మీద విజయం పొందాలంటే చూడండి విజయం అంటే ఏదో మామూలుగా ఏదో నాకు ఒక సమస్య ఉంది ప్రభావ దాని మీద విజయం పొందని సాక్ష్యం మంచిదే ఇవి చిన్న చిన్నవి కానీ లోకాన్ని జయించే విశ్వాసం కావాలంటే మనం ఎంతగా ఆత్మీయతలో మనం బలపడాల్సి చెప్పండి ఎంతగా మన విజయం పొందాలో ఆ స్థితికి మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలం మన విశ్వాసాన్ని అట్లా మనం రెట్టింపు చేసుకుంటేనే ఆ పరుగు పందులో మన విజయము పొందగలం ఈ వాక్యాన్ని ముగిస్తాను చూడండి పర్లోక రాజ్య తాలాపు చేతులు ఇంకో దిక్కడ చెప్తాడు హేతుతో మాట్లాడతాడు మత వార్త పదహారు ఉదయం పంతొమ్మిది వచ్చాను పర్లోక రాజ్యం యొక్క తాలాబే చేతులు నీకు ఇచ్చేదని అన్నాడు మీరు ఏ వేటిని విప్పుతారు అవి విప్పబడినాడు ఎక్కడ ఎక్కడ బంధిస్తున్నాం ఎక్కడ విప్పుతున్నాం అనేది ఆత్మీయమైన సత్యం పరలోకం ఎక్కడ ఉంది మన మధ్యలో ఉంది చూడండి వేటిని విప్పుతారు అవి విప్పబడుతున్నాడు వేటిని బంధిస్తాడు బంధింపబడారు కాబట్టి ఎట్లా అర్థం చేసుకుంటాం వాక్యం అది అది ఆత్మీయ లెవెల్లో ఉంటుంది ఆ ఆత్మీయమైన సత్యం కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానాల్లో విశ్వాసంతో మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆ లోతులకు మనం వెళ్తామో అప్పుడు కానీ ఇవన్నీ మనకు అర్థంగా ఉన్నాయి అప్పుడు ఆ విశ్వాసమే మనలో అలాంటి బలమైన కార్యాలను చేయగలదు ఆ విశ్వాసమే మన నాదిగా ఒక పునాది మనకి ఒక విధం చెప్పాలంటే విశ్వాసం అనేది ఒక పాదం నేను నడిపించే పాదం లాంటిది నేను నడవాలంటే విశ్వాసం ఒక పునాది లాంటిది విశ్వాసం అంటే కాబట్టి చూడండి అపోస్తుల కాలంలో శిష్యుల కాలంలో కూడా ఎట్లా జరిగిందో వాళ్ళు ఎట్లా ప్రభులు ఉండి విజయం పొంది ఈ లోకాలలో ఉన్న ప్రతి పరిస్థితిని ఎట్లా విజయం పొందినారో ఈ చివరి దినలో మనం కూడా ప్రస్తుతం కొన మనము మనకు అలాంటి విశ్వాసం ఉందా మనది పరిశీలించుకోవాలి అలాంటి విశ్వాసం మనకుందా ఈ రోజు ఈ లోకాన్ని జయించే విశ్వాసం మనకుందా చూడండి దుష్టుడు ఎప్పుడు మనం వెంట పడతానే ఉంటాడు వాళ్ళు సీమోను పేతును కోరుకున్నాడు సైతాన్ మూడు సార్లు ప్రభు ప్రార్థించాడు సీమోను సీమోను సాతాని కోరుకుంది నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు ముమ్మారు వేడుకున్నానంటాడు నువ్వు లేచి స్థిరపడే నీ సహ నువ్వు లేచి నీ సహోదరుని స్థిరపచ్చుము సైతాన్ కూడా మనల్ని కోరుకుంటుంది వాడు కోరుకుంటాడు వాడు పేతును కోరుకున్నాడు పేతు నాకు ఇచ్చేయను ఎందుకు పేతుల దుడుకు ఉంది ఊరిన చిక్కిపోతాడు కానీ ఎవరు ప్రార్థన చేసిండు చేతురి కొరకు యేశ్వరావు ప్రార్థన చేసిండు ఆయన ఎట్ట గ్రహించగలి చెప్పండి అందుకు మన కొరకు కూడా చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఎందుకు మనం పడిపోకుండా తప్పిపోకుండా దుష్టుడు మనల్ని ప్రతి క్షణం వాడు జల్లుడు పట్టాలని ఉన్నాడు ఇప్పుడు జల్లుడు పడుతుడు కూడా కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలా ఇంకా మిగతా రెట్టింపు చేసుకోవాలా విశ్వాసము ఎంత తుఫాను లాంటి సమస్యలు వచ్చినా కానీ ఏదొచ్చినా గానీ నీ పొనాది ఏ స్థిప్రా కట్టబడింది కాబట్టి నువ్వు స్థిరంగా ఉండాలా పరిస్థితులు సేక్ కావచ్చు ఈ లోక తలకిందులు కావచ్చు కానీ ను మటుకు చలించవు పదివేల మంది వచ్చి పైన పడ్డా కానీ అపాయ నిదక రాదంటే దావిది రాజు ఎందుకు అంత స్థిరంగా చెప్పినంటే ఆయన దేవుని విశ్వాసం అది కాబట్టి అందరికీ విశ్వాసం లేదు ఉందంటే నేనైతే నమ్మలేను పోనీ మనకుందా విశ్వాసం అంటే నాకు తెలియదు ఏ పరిమాణంలో ఉంది విశ్వాసము దానికో కొలత ఉంటుంది కదా అందులో కూడా ముప్పది అంతులు ఉంటుంది అరవదంతులు ఉంటుంది నూరంతులు ఉంటుంది కాబట్టి మనం ఏ ఏ కొలతలో ఏ పరిమాణంలో మన విశ్వాసం ఉంది ఇంకా నమ్మకం నుంచే వాళ్ళు విశ్వాసంలో మనం ముందుకెళ్తాం పరిపూర్ణత చెందుతున్నామా ప్రతి దాంట్లో మనం పరిపూర్ణత చెందాలి ఆత్మలో పరిపూర్ణత చెందాలా విశ్వాసంలో పరిపూర్ణత చెందాలా సేవా పరిచర్లో పరిపూర్ణత చెందాలా మన క్రియల్లో పరిపూర్ణత చెందాలా సమస్త విధమైన ప్రవర్తనలో పరిపూర్ణత చెందాలి అప్పుడే గాని వీటన్నిటి మీద మనం విజయం పొందలేము ఇది ఒక ఒక నడిపింపు అనమాట ఇది క్రమేణంగా గ్రాడ్యువల్గా అది ఒక క్రమబద్ధంగా పోయే ఒక విధాన నియమం అది ఒక దశలో మనం పరిగెత్తా ఉంటాం కానీ కాదు అట్ల విధానం అందుకు మనం చూడండి చూడండి మూడు సార్లు ఆయన ప్రార్థించిన ప్రభు కాబట్టి ప్రార్థన జీవితంలో ఎంత ఎంత ప్రాముఖ్యమైన అర్థం చేసుకోగలరు ఆ వివేచన కూడా మనకు ఉండాల చూడండి తర్వాత ఏం జరిగింది కాబట్టి ప్రస్తుతం పరిస్థితుల్లో చూడండి ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే వాడు గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదాం అనే వాడి వెతుకుతో దుష్టుడు ఎవరిని పడగొట్టాలా ఎవరిని మింగివేయాలా అని వాడు పరిగెత్తుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా స్థిరత్వం కలిగి వాడిని ఎదిరించాలా దేవునికి లోబడి ఉండే అపవాదం ఎదురించి అప్పుడు వాడు మీ అద్దరు కలిపి పారిపోయిన మనకు లోపడాలా దేవుని దేవునికి మనకు సరెండర్ కావాలా ఇప్పుడు సరెండర్ అవుతలేమ్మా అవుతున్నాం కానీ ఎందుకు అన్నప్పుడు వాడు వాడు ఆ దుష్ట శక్తులు సైతాన్ని సమూహం అంతా కిందికి అవి భయంకరంగా విజృంభించి మనుషుల్లో కొట్లాటల్లో గొడవలు తీసుకొచ్చి ద్వేషము కోపము రేపుతుందడు మనుషులు రెచ్చగొట్టే ఆత్మలు బయలుదేరిని అందుకు మనం బహు జాగ్రత్తగా ఉండాల సేవకులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా మాట్లాడాలా నీకు ఎంత ఫ్రెండ్లీగా ఉండొచ్చు కానీ ఒక ఒక మోతాదులోనే మాట్లాడాలా అంతే ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది ఏదేదో వాడేస్తూ ఉంటాం అందుకు మనం బహు జాగ్రత్తగా ఉండాలి అందుకు మనము యవన మీద కూడా ద్వేషించుకో ద్వేషం పెట్టుకోకుండా అందరిని ప్రేమ హృదయ క్రీస్తు దమ్మన్న వాక్యం చూసినాం ఆ దాసుని స్థితికి ఎదిగిన వాళ్ళు ఏదో నాకైతే తెలియదు నేను ఏ స్థితిలో ఉన్నా నేను పరిశీలించుకుంటున్నా ఈరోజు ఐదు దశలలో నేను లక్షణ దశలో ఉన్నానా త్యాగవర్తల దశలో ఉన్నానా ఇంకొక సేవర్ దశలో ఉన్నానా అనేది నేను పరిశీలించుకుంటున్నాను ఎందుకనంటే దాసుని దశలోకి పోయినప్పుడే కానీ ఇలాంటి ఈ లోకం మీద జయించలేరు వాళ్ళు వాళ్ళ దాసుని దశకి ఎదిగినారు కాబట్టి లోకం మీద విజయం పొంది వాళ్ళు రాసినారు మన మన విశ్వాసం మనము అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఎవరు వాళ్ళు అందులో నువ్వు నేను లేదా అది మనం పరిశీలించుకోవాలి నేను కూడా ఉన్నాను ప్రవ్వ కాబట్టి నేను కూడా ఆ రీతికి ఉండాలి ప్రవ్వ సాయం చే విశ్వాసం అంటే వాళ్ళు ఎట్లా అట్లా విశ్వాసంలో ఎదిగినారు అట్లా మనం ముందుకు పోతే ఈ లోకం మీద విజయం పొందగలం లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడ ఏదో ఉన్న కానీ చేసుకుని పోయే విధానం అన్నట్టు అందుకే విలియం కోరించి తెలుసు ఒక దైవజనుడు దేవునించి ఉన్న గొప్ప వాటిని ఆశించమన్నాడు దేవుని కొరకు గొప్ప వాటిని చేటుకు తల పెట్టమన్నాడు కొరకు మనం తలపెట్టాలా ఇక మీదట ఆ ఆ స్థితికి ఆ ఫేత్ లో మనం ఎదిగినప్పుడే గానీ ఈ లోకం నీకు సరళర్ కాదు ఈ లోకమే నీ దగ్గర దేవుడు పెడతాడు సమస్తం నీ పాదాల కింద పెడతాడు దేవుడు ముందు వాక్యం ఎందుకు ఈ లోకం నీకు అధికారం ఇచ్చిండు అది నీకు లోబడాల్సిందే అది ఎప్పుడో ఇచ్చిండో ఆయన అధికారం కానీ మనం దాన్ని లోపరచుకోవాలి దేవుడు ఎవరికి ఎలాంటి ఎక్కడిచ్చిన్న స్థలం అక్కడ పోయి మనం లోపరచుకోవాలా యుద్ధం చేయాలా విజయం పొందాలా అది మన స్వాధీన పరచుకోవాలా ఎందుకంటే అవి భయంకరమైన స్థితిలో ఉన్నాయి ఈరోజు కాబట్టి చూడండి చివరిగా ఈ వాక్యాన్ని ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని మనము ఎట్ల పాటించాలా ఇందాక నుంచి మనం ధారించిన వాక్యము మన జీవితంలో ఎట్లా దాన్ని అమలు మన విశ్వాసము పరీక్షింపబడాలా దేవుడు మనం పరీక్షించినప్పుడు మన విశ్వాసం ఎలాంటి శ్రమలకైనా ఎదుర్కొని నిలబడే ఆ ఆ యొక్క విశ్వాసం కలిగి ఉండాలి ఒకవేళ దేవుడు నేను నిన్ను నీకు విజయ నిన్ను శ్రమలు అప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటుంది వాటి విజయం పొందాలా ప్రతి పరిస్థితిలో మనం విజయం పొందాలా శ్రమలో వచ్చినా విజయం పొందాలి కొన్ని శ్రమలో మన బలహీతలు ఉన్నప్పుడు అవిధ్యత ఉన్నప్పుడు దేవుడు శ్రమలు కూడా తీసుకెళ్తాడు కానీ దాన్ని రిలైజ్ అయినప్పుడు మన దీనికి దాని మీద విజయం పొందాలా బలహీతలు అన్ని అందరికీ ఉంటాయి కానీ ఒక బలహీత వెంటాడుతుంది ఆ బలహీత నేను విజయం పొందాలంటే నేను ఏం చేయాలా ప్రార్థన నువ్వు ఎక్కువ అంత సాసం చేయాలా ప్రార్థన అంటే చాలా మంది నిర్లక్ష్యం ప్రార్థన చాలా మందికి నిర్లక్ష్యం ఉంటుంది చేస్తారు ఏదో దాని విలువనేది నాకు కొన్ని రోజులుగానే నాకు అర్థం కాలేదు ప్రార్థనలో ఎంత బలం ఉంటుంది ప్రా బలంగా ప్రార్థనలో పోయినప్పుడు ఏం జరుగుతుంది కూడా నేను నేను చూసిన కళ్ళలో ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చూడండి అలాంటి స్థితిలో ఆ టైంలో కూడా దేవుడు నిన్ను నెడతాడు దేవుడు నిన్ను ఆ ఫీల్డ్లోకి నెడతాడు ఎప్పుడు నెడతా తెలుసా దేవుడు నీకు ఎలాంటి కృప ఇచ్చిండు ఎలాంటి అభిషేకం ఇచ్చిండు అనేది ఇప్పుడు తెలియదు నీకు అర్థం కాదు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మీరు విన్నాను జాగ్రత్తగా ఒక రాజు ఒక స్వయంవరం వేసిండు అంటే నేను ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు నేను చెప్పలేదు కాబట్టి ఆ సందర్భం మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఒక వ్యక్తునుడు ఒక రాజునుడు కొన్ని పోటీలు జరుగుతున్నాయి అక్కడ ఎవడైతే ఆ పోటీల్లో వాడిని ఆ ప్రత్యర్థిని ఎవడైతే ఓడిస్తాడో వాడే విన్నరు వాడికి బహుమానం వస్తుంది అన్నట్టు అది అంటే చుట్టూ బార్కెట్లు కట్టుని చుట్టూ జనాలు ఉన్నారు పబ్లిక్ ఉన్నారు మధ్యలో ఒకడు ఏమున్నా ఆ గోలియత్తలాగా విర్రబిగుతున్నాడు నాలాంటి గొప్పవాడు ఎవరు లేరు మీరు రండి నేను మిమ్మల్ని అంతా చీల్ చేస్తాను అది చేస్తా అని చెప్పేసి వాడు విర్ర అయితే అప్పుడు ఏం జరుగుతుంది ఎవడు భయపడిపోతలేడంట ఎవడు భయపడిపోతలేడు అయితే ఒక యవనస్థుడు యవనస్థుడు అట్టనే చూస్తూ ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఎత్తి పడేసిడంట అవతల ఆ గ్రౌండ్లో పడేసింది తెలియని వ్యక్తి ఎవరు ఎత్తి ఆ గ్రౌండ్లో పడేస్తే ఏమైంది ఇక వాడికి అర్థం కాదు ఇంకా నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళిపోయినావు అంటే ను నువ్వు సావో రేవో తెలుసుకొని బయటకు రావాలంతే నువ్వు ఓడిపోతావా లేకపోతే గెలిచి వస్తావా అనేది తర్వాత విషయం అది అయితే ఎవడో తెలియని వ్యక్తి చేసిండు ఎత్తి అన్న పడేసిండు పడేసరికి వాడికి అర్థం కాలే ఏం చేయాలి ఈయన ఎట్ట గెలవాలా వాడికి బయట పట్టుకొని ఇక వాడికి అర్థమైతే వాడు వస్తాడు వేస్తు పక్క వెళ్ళిపోతాను అటు చేసి ఇటు చేసి మొత్తం మీద మొత్తానికి గెలిచిండు గెలిచి బయటకు వచ్చాక ఆశ్చర్యమైనది చెప్పాలనా అప్పుడు ఆయన ఏమంటాను తెలుసా ఆ బహుమానం తీసుకొచ్చి ఇదిగో నువ్వు వెన్నర్ ను గెలిచినవయ్యా అని చెప్పి అంత బరాజ్యం నువ్వు గెలిచినావు ఇదిగో గొప్ప బహుమానం నీకు చెప్పి అంటే అతను ఏమంటాను తెలుసా ఆ యవనస్తుడు ఈ బహుమానం నాకు అవసరం లేదు అసలు నన్ను ఈ ఈ ఫీల్డ్ లోకి నెట్టినవాడు ఎవడు అది కావా అది దేవ నాకు ఈ బహుమానం నాకు అవసరం లేదు నన్ను ఎవరు నె నన్ను ఫీల్డ్ లోకి నెట్టేసినావు ఈ బార్గెట్లకి లోపలికి గ్రౌండ్ లో నన్ను ఎవరు నెట్టేసినావు ఆ వ్యక్తి ఎవరు నాకు కావాలని చెప్పి అది పట్టుకున్న అంట అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది ఒక ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే నీలో ఎలాంటి శక్తి ఉందో ఎలాంటి బలం ఎలాంటి అభిషేకం నీకు తెలియదు నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు ఎప్పుడైతే నువ్వు ఫీల్డ్లోకి వెళ్తావో అతను గ్రహించిండ ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో దాంట్లోకి యుద్ధంలోకి వెళ్ళిపోతామో లేక అక్కడ దాని మీద పత్రి మీదకి వెళ్ళిపోతామో అప్పుడు నీకేమి తెలుసు నీకు జ్ఞానం కూడా వస్తుంది దేవుని సాయం వస్తుంది నీకు ఆ టైంలో నువ్వు ఎట్లా పోరాడాలో కూడా పరిశుద్ధాత్మని నీకు సాయం చేస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ మీద విజయం పొందుతు అప్పుడు దేవుని ఆత్మ ఈ మీద బలంగా రావచ్చు పాతరి వన కాలంలో వాళ్ళ మీద ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు మొత్తాన్ని చీల్చి చండా సంసోను సింహాన్ని చీల్చి దేవుని ఆత్మ ప్రేరేపించిన ఆత్మ ఈ మీదకి వచ్చినప్పుడు అంటే దేవుని శక్తి అంటే అప్పుడు నాకు అర్థమైంది అంటే చూడండి నేను అది కళ్ళతో చూసిన ఒకసారి దేవుని ఎందుకు మనలో దేవుని ఆత్మ అభిషేకం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఫీల్డ్ లో అడుగు పెడితే అలాంటి ప్రాంతాలకు పోయి పరిచయాలకు వెళ్తే కొన్ని దయ్యాలు వాడి రాజ్యాల్లో కూల్చేయగలరు అలాంటి బలమైన సేవకులు ఉన్నారు కేవీపీఎంలో కానీ ఎప్పుడు ఆ బలమైన ఆత్మ అభిషేకము మనం ఉపయోగించుకున్నామంటే చాలా కష్టం వాళ్ళు నువ్వు ఉపయోగించుకున్న బ్రంటే నేను ఉపయోగించుకోవాలి కానీ ఒక్కసారి నాకు అర్థమైంది అందుకు నేను సరే అలాంటి ప్రాంతాలకి వెళ్తాం కార్యాలు కొన్ని జరిగినాయి దేవుని కృపను బట్టి ఎందుకంటే అందుకే చంద్రశేఖరాన్ని కూడా చెప్తారు మనకు అన్న ఏమంటాడు మీరు ఫీల్డ్ లో పోతే తెలుస్తుంది దగ్గర మీకు ఎలాంటి తలాంత చూసిన చాలా అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఈ లోకం విజయం పొందాలంటే నీ విశ్వాసం కూడా అక్కడ పరిచయంపడాలి కదా అది నీకే సవాల్ అన్నట్టు నీకే సవాల్ అన్నట్టు కదా నీకే సవాల్ అది ఒక వ్యక్తి ఓ ప్రార్థన చేసావు నీకు ఒక సవాల్ అది విశ్వాసంతో నువ్వు చేసిన ఆ వ్యక్తి లేచి నడిచిందంటే నీకు ఒక సవాల్ అన్నట్టు అది అప్పుడు నేను విశ్వాసంలో సన్నగిలినప్పుడు నువ్వేం చేస్తావు ప్రభా నా విశ్వాసాన్ని బలపరచు ప్రభా అని మన బలం బలహీనతలు అక్కడికే తెలుస్తాయి ఫీల్డ్ లో పోతేనే పద్ధతితో ఎప్పుడైతే నువ్వు సైతాంతో నువ్వు పోరాడతావు యుద్ధంలో వెళ్తావో అప్పుడు తెలుస్తుంది నువ్వు వీక్నెస్ కొన్నవో బలంగా ఉన్నవో అని లేకపోతే తెలీదు ఎంత చెప్పు ఎంత మొత్తుకున్నా కూడా మనకు తెలియదు బాగానే ఉన్నాయని అనుకుంటాం మనం కానీ అక్కడ పోతేనే తెలుస్తుంది అలాంటి మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నావు మనం దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం మనుషులతో కాదు అవి మనుషుల్లో ఉండి మన మీద అటాక్ చేస్తున్నాయి మనిషి చావకుండా వాళ్ళ దయ్యాల నుంచి వాళ్ళకు విడుదల కల్పించాలా అది చాలా కష్టతరమైన పని అది కరోనా వైరస్ వచ్చింది వైరస్ లో వైరస్ను చంపాలా మనిషి చావద్దు మనిషిని బ్రతికియాల వైరస్ను చంపాలా అట్లనే పాపాన్ని నివారించాలా ఆ బంధకల దయ్యాల నుంచి మంచిని కాపాడాల ప్రభుల్లో నడిపించాలా ఇది ఇది కంటికి కనిపించేది కాదు కదా ఇది ఆత్మలో జరిగేది మరి ఆ ఆత్మీయ జీవితంలోకి మనం పోకపోతే ఏం లాభం చెప్పండి పోయి నువ్వు పోయినావు బ్రదలంటే నేను పోటానికి ప్రయత్నిస్తున్నా ఎందుకంటే ఇలాంటి ఆత్మీయ జీవితంలో అలాంటి విధంలో చేసిన వాళ్ళు చేసినారు పోరాటాలు చేసినారు వాళ్ళు సువార్త వరకు అలాంటి పోరాటాలు మనం కూడా చేయాలా అనేది చిక్కించుకునేది కాదు ప్రార్థన పూర్వకంగా నువ్వు వెళ్ళాలా ఏది నా మీద అభిషేకం ఉంది నేను అర్జీస్తి చేస్తే అని పోయేది కాదు ప్రార్థన చేస్తే వాళ్ళు వెళ్ళినారు సీక్రెట్స్ అది మీరు మీరు చదవని చరిత్ర మీకు తెలుస్తుంది చరిత్ర కూడా వస్తుంది అపోస్తులు కానీ చదివితే సాధమే కాబట్టి నేను వాక్యం ముగిస్తున్నాను కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి మనము ముందుకు వెళ్ళకపోతే విజయం పొందలేము చూడండి ఆ ఎవరొస్తున్నే ఎత్తే లోపల పడేసి వాడు విజయం పొంది బయటకు వచ్చిండు కానీ వాడు గ్రహించినది నేను ఎంత బలవంతుని అంతకాలకు భయపడి ఎవరు పోతలేరు ఎవడో చూసి ఎవరు దోచుంటారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ఎవరు దోచుంటారు వాళ్ళని ఒకవేళ దేవుడిని నేను దోస్తుండేమో ఎంతకాలం నువ్వు ఎంత బయట ఉంటో ఫీల్డ్ వెళ్ళిపో ఫీల్డ్లోకి వెళ్ళిపో ఎంతకాలం నువ్వు బయట బయట తిరుగుతావు లోపల లోపల ఉంటే ఒక్కసారి బయట ప్రపంచం చూడుపోయి ఒకసారి బయటికి వెళ్ళి చూడు నా బిడ్డలు ఎంత నశించిపోతున్నారో వాళ్ళు ఎంత బంధకాలు ఉన్నారో చూడు కొన్ని ఒక దగ్గర ప్రార్థన పచ్చమైన వ్యక్తులు క్యాథిలిస్ ఇస్తారు దిలీప్ నేను నతాని చేస్తే భయంకరంగా వాళ్ళ బిజినెస్ మీద మంత్రాలు వేసింది వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి వాక్యాలు మేము ఎప్పుడు వెళ్లేదు ఫస్ట్ రోజు క్యాథిలిన్స్ ఇస్తారు చెప్పిన వాళ్ళ సాక్షి చెప్పింది నతాని వారు నేను చెప్పిన నిన్న ఈ రోజు దిలీప్ క్యాథిలిస్ ఇస్తారు వెళ్ళిండ్రు వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యాలు ఇలాంటి వాక్యాలు మేము ఎప్పుడు చెప్పాలి ఏ సంఘాలు మేము చూడండి మరి వాళ్ళు వాళ్ళన్నారు మాకున్న బాధల నుంచి మాకు విడుదల వచ్చింది మాకు ఎక్కడైన వేదన ఉండే అవన్నీటి నుంచి మేము విడుదల పొందిన మంచి ఉందని వాళ్ళు పొంది చెప్తున్న సాక్ష్యం మనం పోగట్టే కదా పోతుంటేనే పరిచయాలు ఏర్పడతా ఉంటాయి పోయిన కాళ్ళకే కాదు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాట చెప్పండి శాస్త్రంలో పరిచయాలు అట్లనే ఉన్నారు శాస్త్రంలో నీతి కంటే పరిచయం మన నీతి అధికం కావాలా అది ప్రభు మన నుంచి నీ నుంచి ఎన్నో కారణాలు చేయటానికి కానీ వెయిటింగ్లో పెట్టిండు రెడీవి పెట్టి నీ ద్వారా చేయాల్సిన కొన్ని పెండింగ్లో ఉన్నాయి అక్కడ మోషే మోషే అన్ని అన్ని సంవత్సరాలు ట్రైన్ చేసిండు అంత నలభై సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసి ముప్పై సంవత్సరాలు అక్కడ ఇంకా ఈయన అప్పుడు సిద్ధపాలే ట్రైన్ కావాలా ఈయన ఆలస్యం చేయట వాళ్ళు ఇంకా శ్రమలపాలవుతున్నాడు మనం ఆలస్యం చేయట వాళ్ళు ఇంకా ఎన్నో ఆత్మలు ఏడుస్తా ఉన్నాయి కూడా దానికి మనలే దేవుడు ఉత్తరవాదిగా పెడతాడు కాబట్టి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం మన విశ్వాసంలో బలపడి భయపడకుండా ధైర్యంగా మనం ముందుకెళ్లాల ప్రార్థన పూర్వకంగా ఆ ఫేతులోకి మనం రావాలని అది దేవుని చెప్తాం చివరగా ఈ వాక్యాన్ని మీకు టైం కూడా అయిపోయింది చూడండి ఈ లోకాన్ని జయించేవాడు ఒక దినము పరలోకంలో గొప్పవాడిగా ఉంటాడు ఆయన సింహాసనం మీద ఆయన పక్కన కూర్చోబెడతాడు దేవుడు నేను జయించిన ప్రకారంగా ఈ లోక జయించిన ప్రతి ఒక్కరిని నాతో పాటు నా తండ్రి సింహాసనమైన ఎట్లా నా పక్కన కూర్చోబెడతాను మరి సింహాసనం మీద కూర్చోవాలంటే మనకి ఏసు పక్కన కూర్చోవాలంటే చాలా మందికి ఆశ ఉండదు లేదా జపదే కుమార్ ఆశ ఉంది ఇద్దరు కుమార్ చెరుపక్క చెరువు పక్క కూర్చోవాలి ప్రభు నా నా నా నా కంట్రోల్లో లేదని తప్పుతా నా వశంలో లేదంటాడు తర్వాత కిందకు వచ్చాక చెప్తున్నా కాదు ఏందనేది ఆయన పరిచయ చేయడానికి వచ్చిండు చేయించుకోవడానికి రాలేదు పరిచయ కాదు క్రయధనముగా తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టిండు అప్పుడు కానీ నువ్వు ఆ సింహాసనం మీద త్యాగం త్యాగబద్ధమైన జీవితం అందుకే పౌన్ ఒక మాట నేను మంచి పోరాటం పోరాడినా నా పరుగు కడముట్టించిన విశ్వాసాన్ని కాపాడుకున్నా చివరికి విశ్వాసం కాపాడుకున్నానంటాడు ఆయన తలను కొట్టుకోగలిగినారు కానీ ఆయన విశ్వాసాన్ని కట్ వాళ్ళు ఆయన విశ్వాసాన్ని కొట్టలేకపోయినారు ఆయన తల పోగొట్టుకున్నాడు చిరచి ప్రభు కొరకు క్రీస్తు కొరకు ఎందుకు ఎన్ని ఎన్ని విజయాలను పొందిండే ఆయన ఎన్ని ఆపదల్లో విజయం పొందిండు చవితే ఆశర్వనిపిస్తూ ఉంటుంది అలాంటి ఆపదల్లో విజయం మన పొందాలంటే ఆయన విశ్వాసం ఎంత బలంగా ఉండాలి అలాంటి విశ్వాసం ఈరోజు మనకుందా చివరిగా రెండు వాక్యాలు చూసి నేను ముగించేస్తాను లాస్ట్ వాక్యాలు ఆది మనం చూస్తాం ఆది దేవుడు భూమి ఆకాశం సృజించనని భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేనని అక్కడ దేవుని ఆత్మ ఆ జలములపైన అల్లాడుచునే నన్ను వాక్కు కొరకు ఎదురు చూస్తుంది ఆత్మ నీ అంటే దేవుని వాక్కు ఎప్పుడైతే బయలుదేరుతుందో అప్పుడు పరశుధాత్మను అన్ని కార్యం చేస్తాను అన్నట్టు రెడీ ఉన్నాడు అక్కడ ఆయన వాక్కు ఎప్పుడు బయలుదేరుతుంది నీలో దేవుని వాక్యం నింపుకొని ఆ వాకును ఎప్పుడైతే ప్రకటిస్తావో అప్పుడు పరశుద్ధాత్ముడి కార్యాలు చేస్తూ ఉంటాడు నీతో పాటు నేను ఆ వాక్కు కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది వేదంతో కాబట్టి వాగ్దానం మనం పొందుకోవాలా ప్రభు కొరకు మనం ఈ లోకంలో జీవించాలా కాబట్టి మనకున్న విశ్వాసాన్ని మనం బలపర్చుకొని వాగ్దానం పొందిన వారి లాగా మనం ఏ రీతిగా ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను చివరిగా రెండు వాక్యాలు నేను చూసి నేను ముగిస్తాను ఎపి రాసిన పత్రిక ఆరో అధ్యాయము మనకి విశ్వాసం లేదని నేను మీకు తీర్పు తెలుస్తలేను మన విశ్వాసము ఏ పరిమాణంలో ఉంది మనం పరిశీలించుకోవాలా అందుకే దశర్శనా పత్రికల్లో ఉంటుంది మీరు విశ్వాసం గలవారు ఉన్నారు లేదా పరిశీలించుకోమన్నాడు శోధించుకోమన్నాడు కాబట్టి ఎందుకు ఇవి మాట్లాడతాడు అంటే రాబోయేదన్నా నీ విశ్వాసం సన్నగిలిపోతుందేమో కొన్ని సమస్యలు కొన్ని కష్టాల వల్ల నిన్ను నువ్వు కోల్పోతావేమో ఎందుకు ప్రభుత్వ జ్ఞాపకం చేస్తాడు నాకు కూడా తెలియదు ఒకవేళ నా విశ్వాసం ఏమైనా సన్నగిలిపోతుందేమో మనం పరిశీలించుకోవాలా ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలా ఇది ఒకరి గురించి కాదు కదా లేదు బ్రదర్ నువ్వు వా నా గురించే వాక్యం చెప్తున్నావు బ్రదర్ అని చెప్తారు కదా ఈ వాక్యము ప్రపంచం వింటున్నారు ఒకరి గురించి కాదు కేబిపిఎం గురించే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాక్యలేని సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొరకేమో దేవుడు ఒకవేళ నీ నువ్వు దాన్ని పరిశీలించుకోవాలా చూడండి ఆరో అధ్యాయము ఎవరూ పత్రిక ఆరో అధ్యాయం పదకొండవచనంలో పదకొండవేమో జ్ఞాపకం చేస్తుంది మీరు చూడండి ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చూడండి అయినా మనం చూసినప్పుడు మీరు పదవచ్చును చూడండి తొమ్మిది వచ్చిన నుంచి అయితే ప్రియులారా మేము ఎలాగో చెప్పుచున్నానో మీ మీరింతకంటే మంచిది రక్షణది అయినా స్థితిలోనే ఉన్నారని రౌడిగా నమ్ముచున్నాను మనం ఏ స్థితిలో ఉన్నావో మంచి స్థితిలో ఉన్నారని నమ్ముతున్నానని చెప్తున్నా హెబిల్ సంగతి ప్రభు చెప్తున్నాడు ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుషుకు దేవుడు అన్వయసుడు కాదు అయితే మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమ నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుది మట్టుకు కనబరచవాలని ఆపేక్షించుతున్నాము అన్న ఎప్పుడు చంద్రశేఖర్ అని ఉంటాడు బ్రదర్ ఒకప్పుడున్న ఆసక్తి అలాంటి ప్రార్థన జీవితం ఈ రోజు మీకు కొందా లేదంటే చెప్పలేను ఒకప్పుడు సేవ అంటే మనం కదా ప్రార్థన పరిగెత్తం ఈ రోజు బలంతంగా బతినాడాలని చూస్తాను సేవకు పంపించాలంటే అది నేను మీ గురించి మాట్లాడుతూ తెలుస్తున్నాను బ్రదర్స్ ఊర్లలో ఒక పాశంటే బ్రదర్ పోయి పరిచయం చేస్తారు అని బ్రదర్ లేదు లేదన్న మేము మీరు వెళ్ళండి మీరు దూరం చచ్చారు కానీ మీరు వెళ్ళండి అంటారు సేవకి ఆసక్తితో రావాలా ఆసక్తితో పరిగెత్తుకుంటూ రావాలా సేవ అప్పుడే ఆ సేవ ఫలిస్తా ఉంటది బలవంతంగా చేసిపోతే అది ఏదో నా పెళ్లి చేసినట్టు నా కోసం చేసినట్టు కాదు మనం చూసిన వాక్యం మనుషులు చేసినట్టు కాక దేవుని చేసినట్టు సేవ చేయమనే ఉంది వాక్యం మనం చూసిన వాక్యంలో కాబట్టి మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని మీరు తుదుమట్టుకు చివరి వరకు ప్రభు తిరిగొచ్చేంత వరకు మన సజ్జలుగా ఆయన తిరిగి వరకు ఆయన రాకడ వరకు అప్పటి వరకు మనం సజ్జలుగా మనము అప్పటి వరకు మన నిరీక్ష విశ్వాసం కాపాడుకొని బలమైన విశ్వాసాలను మనం ముందుకు ప్రభు కొరకు మనం జీవించాలా విశ్వాసం అనేది లేకపోతే చాలా కష్టం విశ్వాసమే క్రైస్తవ జనత పునాది కాబట్టి ఆ పునాది మీద మనం కట్టబడ్డాలా అపోస్తులు ప్రవర్తిస్తున్న పునాది ఆ పునాది క్రీస్తి ఆ బండీ కట్టబడ్డాం మనం వరదలు వచ్చిన తుఫాన్ షేక్ ఖాం రాజ్యాలు తలకిందులు అయిపోయినా సరే నువ్వు మనకి నీ విశ్వాసము అనేకులకు ఒక మాదిరికరంగా కావాల మనం మనం పాటించే విశ్వాసం ఇతర ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అట్లా మనుషులు సాక్ష్యం చెప్పాలి ఆ స్థితికి మన విశ్వాసాన్ని రెత్తింపు చేసుకుని ప్రభుని మాయం పరచాలా అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల దేవాస్ ప్రభావ నీకెంతో వందనాల నైనా ఈ లోకం జయించిన విజయం మా విశ్వాసం అన్న మేమెంతో మీ మూలంగా పుట్టిన వాళ్ళం ప్రభావ మీ సత్యవాక్యం వల్ల మీ యొక్క సంకల్పం ప్రకారం మిమ్మల్ని కనిందు ప్రభావ అయినా నీకెంతో వందనాలు ప్రభా మేమి సంపూర్ణంగా మీ వాక్యంలో మేము బలపడాలా ప్రభు తండ్రి నాకైతే ప్రభా ఆ వ్యక్తి విశ్వాసం నాకైతే తెలీదు ప్రభావ ఒకవేళ అలాంటి విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించగలను నేను కొండలాంటి సమస్యలను నేను కదిలించగలను కదిలించలేకపోతున్నానంటే ఆ బాబా విశ్వాసం నాకు లేదేమో ప్రావా అంటే మా మా పట్ల మీ కనికరించుపించినైనా మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి అన్నాడు అపోస్ట్ యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసిన ప్రాభ సందేహపడకుండా ప్రావా మాలో ఎలాంటి అపనమ్మకాలు లేకుండా ఇక మీదట విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాల ప్రాభా నైనా మీరు ఇచ్చిన కృప ఎంతో గొప్పది ప్రోవా అది మేము వృధా చేసుకోవద్దు ప్రావ్వా వెళ్ళాలా ప్రభా నైనా అలిక ప్రాంతాలకు వెళ్ళాలా ప్రభావ వారితో మేము వారి రాజ్యాలను కోలగొట్టాలా ఓ ప్రభావ వారి బంధకాలను అంతా మేము బయట తీసుకొని రావాల ప్రభా విశ్వాసం ద్వారానే వాళ్ళు రాజ్యాలు జయించినారు ప్రభా విశ్వాసం ద్వారానే ప్రభావ మీరు ఇచ్చిన విశ్వాసం మీ వాగ్దానాన్ని బట్టి వాళ్ళు వెళ్లి ప్రభావ రాజ్యాలు జయించిన సింహాపన మూసివేసిన అగ్ని బలాలను చలాల్చినారు నైనా కడ్గా దాని తప్పించుకున్నారు అంత బలంగా ప్రభావ వాళ్ళు విశ్వాసంలో పోయినారు ప్రభావ అలాంటి పరిచయం చేసినారు ప్రభావ ఈ చివరి నెలలో కూడా ప్రభావ అలాంటి పరిచయం మేము చేయలే రాబోయే దినాల్లో అలాంటి అభిషేకం అలాంటి మీ ఆత్మ నడిపింపు తెచ్చి విశ్వాసమైన వరం మాకు అన్ని గురించి అయినా వరం కూడా మాకు అన్ని ప్రభావ నాకు మాకు అందరికీ ప్రభావ విశ్వాసమైన వరం తెచ్చేయండి మా విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసి మీ మహమర్దే మమ్మల్ని నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామలో ప్రభావ ఇంటి నా ప్రదర్శిస్తే అందరూ మన హృదయవాల్సి తీర్చండి నా తల్లి ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మీరు నా విశ్వాసాన్ని కూడా వృద్ధి చేయ ప్రభావ మమ్మల్ని అందరినీ బలపరిచినైనా మీకు గొప్ప సాక్షి సమూహంగా మమ్మల్ని తయారు గొప్ప ఓ విశ్వాస వీరులుగా మమ్మల్ని ఆ జాబితాలో కూడా ఉండాలా ప్రభావ ఒకనొక దినం మేము సాక్ష్యం మేము పొందాలా ప్రభావ అలాంటి సాక్ష్యాన్ని ప్రభావ మీ ద్వారా మాకు అది మా ద్వారా కానే కాదు ప్రభా అంటే నేనే మా ఏమో ఆ రీతికి నీ నామాన్ని ఈ నామాన్ని మేము ప్రవ్వా ప్రజ్వలింపజేయాల ప్రభావ ఈ నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా ఈ లోకంలో ఆ నాయకులు ఆ నామంలో రక్షణ రావాల ప్రభా దానికి మేము కారకులు కావాల ప్రభావ హితంలో రాత్రి కోసం ఆశీర్దించి మా తీర్మానాన్ని బలపరిచి మహిమర్ధమే నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేవీ పెడిన ప్రదర్శిస్తారు ఇంకా ఎవరైతే ఆరు వందల పాల్గొన్నారో కుటుంబందరికీ సదాకాలం తోడేగా ఆమె ప్రేజరాజు ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి